జల్లా ఇంటికాడ ఎట్లా ఉండ్రో నా ముసలి తల్లి ఏమి వెట్టి సాదుతుందో పూట పూట చేసుకొని బతికేటోళ్ళం పూట గడవా ఇంత దూరం వచ్చినోళ్ళం దేశమేమో గొప్పదాయే మా బతుకులేమో చిన్నవాయే మాయ దారి మా బతుకు మీదోసేమి బతుకు ఏమి బతుకు ఒక ప్రక్కన ప్రపంచాన్ని వణికిస్తున్న కోవిడ్ నైన్టీన్ మహమ్మారి ఆ మహమ్మారిని ఎదుర్కొనేందుకు లాక్డౌన్ ఒక్కటే సరైన చర్యగా ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం దేశాన్ని ప్రజలను రక్షించాలనే తపనలో పాలుకలు ఉన్న వలస కార్మికులు అలా అనుకోలేదు ఈ ఆపత్కాలంలో వలస కార్మికులు వాళ్ల వాళ్ళ కుటుంబాలతో తమ సొంత వాళ్ల మధ్య గడిపితేనే తమకు భరోసా తమ వారికి భరోసా అని భావించారు కలో గంజో కలిసి తాగొచ్చు అని నిర్ణయించుకున్నారు తమకు ఎవరో వచ్చి ఏదో చేస్తారని ఎదురు చూసింది లేదు వాళ్ల ప్రయాణం నిరంతరం కొనసాగింది అలా నడుస్తూనే ఉన్నారు పొట్ట చేత పట్టుకుని తల్లితండ్రులకి ఆలికి పిల్లలకి దూరంగా మాతృభూమి నుంచి వేల కిలోమీటర్లు దేశంలోని వివిధ ప్రాంతాల్లో తాత్కాలికంగా దీర్ఘకాలికంగా ఉపాధికై వెళ్ళి నివాసం ఉంటున్న కోట్లలోని వలస కార్మికులు సవాళ్ళు చింతలు భృతి ఆకలి బాధలెన్నీ ఉన్నా సొంత కుటుంబంతో ఉంటే ఎన్ని చింతలైనా ఎదుర్కోవచ్చనే వలస కార్మికుల మనోధైర్యాన్ని కళ్లారా చూసాం గర్భిణీలు పిల్లలు వయోవృద్ధులు ఎందరో ప్రాణాలను పణంగా పెట్టి మరీ నడకను ఎంచుకున్నారు సొంత గూటికి చేపట్టిన తిరుగు దేశంలోనే కాక ప్రపంచ దేశాల్లోని ప్రజలను కలచివేసింది వీరి వ్యధలను మనకు పాటగా ఆదేశ రవి రచించి తనే గానం చేసిన పిల్ల జెల్లా కాడా ఎట్లు ఉండ్రో నా ముసలి తల్లి ఏమి బెట్టి సాదుతుందో ఈ పాట మనస్సులను మానవత్వాన్ని తట్టి లేపిన పాట ఆదేశ్ రవి రచించి ఆలపించిన ఆ పాట ప్రతిహృదయాన్ని తాకింది చిన్న పదాలతో సులభమైన జానపదాలతో రవి మస్తిష్కంలో ఊపిరిపోసుకున్న పాట అది ఆదేశ్ రవి వంద సినిమాలకు సౌండ్ ఇంజనీర్గా సేవలు అందించారు రవి పాటల రచయితగా గాయకుడుగా నటుడుగా చిత్రసీమలో కొనసాగుతున్నారు అసలు ఈ పాటకు ప్రేరణ ఎలా కలిగింది అసలు ఎందుకు మీ మనసుని అంతలాగా తాకింది ఆ సంఘటన అదే అంటే ఇప్పుడు కరోనా ఎఫెక్ట్ తో మొత్తం ప్రపంచమే లాక్డౌన్ పెట్టుకొని ఎవరి ఇళ్లలో వాళ్ళు ఉన్నప్పుడు భారతదేశం కూడా మన దేశంలో కూడా మొత్తం లాక్డౌన్ ప్రకటించిన తర్వాత కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలు ఎవరిండ్లలో వాళ్ళు ఉన్నారు ఇంట్లో ఉన్నవాళ్ళు కూడా కరోనా ఎక్కడ మనం అటాక్ చేస్తుందో అని భయపడుతూ ప్రభుత్వము చాలా సంస్థలు వ్యక్తులు మ్యూజిక్ డైరెక్టర్లు కావచ్చు సింగర్లు కావచ్చు ఎంతోమంది చెప్తున్న చాలా జాగ్రత్తలు తీసుకుంటూ ఇంట్లో ఉన్న వాళ్ళే కరోనా ఎఫెక్ట్ అవుతుంది మన మీద మనము కరోనా బారిన పడతాము అని భయపడుతూ అత్యంత చాలా జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటున్నప్పటికి కూడా ఇవన్నీ ఏమీ పట్టించుకోకుండా ఈ దేశంలో మైగ్రేట్ పీపుల్ ఒక ప్రాంతంలో ఇంకో ప్రాంతానికి వెళ్ళిన ప్రజలు వాళ్ళ కుటుంబాన్ని వాళ్ళ ఇంటికి పోవడానికి కొన్ని వందల కిలోమీటర్లు నడిచిపోవడం అనేది ఆ దృశ్యాలు నన్ను చాలా అత్యంత బాధ ఏదైతే ప్రపంచం భయపడి ఇంట్లో ముడుచుకొని కూర్చుందో ఇన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ మనం దాని పట్ల ఎంత చాలా అంటే అదే డేంజర్ అని అని చెప్పి ప్రపంచం అంతా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోకుండా చిన్న పిల్లలను ఆడవాళ్ళు ముసలి అసలు వయసులతో ఏ సమాత్రం సంబంధం లేకుండా మూటలు ముళ్ళలు పట్టుకొని వాళ్ళు కొన్ని వందల కిలోమీటర్లు సౌత్ నుండి నార్త్కు నార్త్ నుండి సౌత్కి నడిచిపోవడం అనేది చాలా బాధ పెట్టింది నన్ను అసలు ఆ దృశ్యాలని సోషల్ మీడియాలో టీవీలో చూస్తున్నప్పుడు దీని గురించి ఎవరైనా చెప్తారా ఎవరైనా పట్టించుకుంటారా ఎవరన్నా రాస్తారా పాడతారా అని చెప్పి నిజంగా నేను చాలా ఎదురు చూసినాను నిజంగా చెప్పాలంటే ఎందుకంటే కరోనా మీద విపరీతమైన సాంగ్స్ వచ్చినాయి చేతులు కడుక్కోండి కాళ్ళు కడుక్కోండి విపరీతమైన కానీ అవేర్నెస్ సంబంధించి ప్రభుత్వం ఒక పక్క చేస్తుంది తర్వాత కళాకారులు కూడా చాలా పెద్ద దాని పట్ల అవేర్నెస్ చెప్తున్నారు కానీ దేశమంతా కొన్ని వందల కిలోమీటర్లు నడిచిపోతున్న ఈ పాదాచారలు అత్యంత పేద వర్గాలకు చెందిన ప్రజలు చిన్న పిల్లల్ని తీసుకొని ఎలాంటి జాగ్రత్తలు తీసుకోకుండా కాళ్ళకు చెప్పులు కూడా లేకుండా వాళ్ళు రక్తం రక్త పాదాలతో దూరం నడిచిపోవడం నాకు చాలా బాధ కలిగించింది అప్పుడు నేను ఏం అంటే ఎంతసేపు మనం రోగం గురించి ఆలోచిస్తున్నాము మన సాటి మనుషుల గురించి మనం ఆలోచించట్లేదా అనేది నన్ను చాలా బాధ పెట్టింది దీన్ని ప్రపంచానికి చెప్పాల్సిన అవసరం ఉంది ఈ దేశానికి మన ప్రజలకి వీళ్ళందరికీ చెప్పాల్సిన అవసరం ఉంది మనం ఎంతసేపు మన గురించి ఆలోచిస్తున్నాము కానీ మన సాటివారు ఇట్లా కొన్ని వందల కిలోమీటర్లు నడిచిపోతున్నారు వాళ్ళను ఏది నడిపిస్తుంది ఏ దుఃఖం ఏ ఆరాటం నడిపిస్తుంది అంతంత దుఃఖ ఒక బాధ చెప్పాలనిపించింది నాకు ఈ ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా కూడా మనము ఇంకా భయపడుతున్నాం కదా అసలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోకుండా వాళ్ళు అసలు రోగం అనేది ఒకటి ఉన్నది ఈ దేశంలో కరోనా అనేది ఒకటి ఉన్నది దానివల్లనే మొత్తం పౌర జీవనం అంత స్తంభించింది ఎవరిళ్ళల్లో వాళ్ళు ఉన్నారు అది బయట తిరిగితే మనకు అటాక్ అవుతుంది అది ఎలాంటి పట్టించుకోకుండా వాళ్ళు ఇంటికి పోవాలని ఒక అంత దుఃఖంలో వాళ్ళు నడిచిపోవడం అనేది నాకు చాలా బాధ అనిపించి ఈ ప్రపంచం అంటే మన పౌర సమాజం వ్యక్తులు కావచ్చు సంస్థలు కావచ్చు ప్రభుత్వాలు కావచ్చు వీళ్ళందరూ కూడా ఇగ్నోర్ చేస్తున్నారు దీన్ని ఇది ఇగ్నోర్ చేసేంత కాదు ఇది చాలా ఘోరమైన బాధ ఇది దీన్ని చెప్పాల్సిన అవసరం ఉంది మన మనుషులము సాటి మాటి పట్ల మన స్పందన ఇట్లా ఉండొద్దు అని చెప్పాలనుకున్నప్పుడు నేను దాన్ని రాయాలనుకున్నా అసలు ఈ రాయడానికి మీరు వ్యక్తిగతమైన బాధ కాదు ఇది సామూహిక బాధ ఈ సామూహిక సమస్యని మీరు ఇంత వేదనాభరితంగా ఇంత కరుణ రసంతో అంటే నాకు ఈ సందర్భంలో నాకు పదే పదే గుర్తొచ్చిన వ్యక్తులు ఇద్దరున్నారు సోక్రటీస్ గారు సిగ్మండ్ ఫ్రాయిడ్ సోక్రటీస్ గారు ఎందుకు గుర్తు వచ్చింది నాకంటే అసలు ఈ ప్రపంచంలో ఇప్పుడు మొత్తం లాక్డౌన్ లో ఎవరు గురించి వాళ్ళు తప్ప ఎదుటి గురించి అసలు ఆలోచిస్తలేరు కానీ మనుషులు వాళ్ళ వ్యక్తిగత దుఃఖాలని వాళ్ళ కష్టాలని మనిషి కొంత జాగ్రత్తగా ఉండడం జీయనం వల్ల దాటచ్చు కానీ ఈ దేశంలో ఉన్న కొన్ని కోట్ల మంది లక్షల మంది ప్రజల దుఃఖాన్ని ఎట్లా దాటాలి కాబట్టి ఏమనిపించిందంటే దుఃఖం అనేది వ్యక్తిగతం కాదు సామూహికము వ్యక్తిగత దుఃఖాన్ని మనుషులు దాటచ్చు కానీ ఈ కొన్ని కోట్ల మంది లక్షల మంది దుఃఖాన్ని మనం ఎట్లా ఎట్లా చెప్పాలి ప్రపంచానికి కాబట్టి దీన్ని చెప్పాల్సిన అవసరం ఉన్నది అని అనిపించింది తర్వాత ఇంకొకటి ఏంటంటే అసలు ప్రపంచమే భయపడి ఇంట్లో దాక్కున్న ఈ టైంలా వాళ్ళు ఏకోకుండా కొన్ని వందల కిలోమీటర్లు ఎందుకు నడిచిపోతున్నారు వాళ్ళు అని ఆలోచించినప్పుడు నాకు ఏమనిపించిందంటే సిగ్మెండ్ ఫ్రాయిడ్ గుర్తొచ్చింది నాకు మా నాగరిక జీవితంలో మానవ జీవితంలో ఎప్పుడైతే మనిషికి కుటుంబం అనే బంధం ఏర్పడ్డదో అది మొదటి రిలేషన్ ఈ ప్రపంచంలో మనిషి ప్రతి మనిషి విలువ అత్యంత ముఖ్యమైన మొదటి సంబంధం కుటుంబం ఈ కుటుంబం ఎప్పుడైతే ఏర్పడిందో అప్పుడే మనిషి మిగతా జంతు జాలం నుండి వేరైపోయి నాగరికుడిగా తన ప్రయాణం ప్రారంభించుడు కాబట్టి మనిషి ఎంత స్థాయికి ఎంత అభివృద్ధి చెందినా ఎంత ఏం జరిగినా కుటుంబం అనేది ఉన్నంత బలమైన బంధము వేరేదానికి ఉండదు కాబట్టి మనిషి ప్రాథమికంగా సంతోషంలో ఉన్నప్పుడు సంక్లిష్ట స్థితిలో ఉన్నప్పుడు కఠినంగా కాలం కఠినంగా ఉన్నప్పుడు కష్టకాలంలో వాళ్ళ ఇంటి దగ్గర ఉండాలనుకుంటాడు ఎందుకంటే అతనికి ఉన్న మొదటి అత్యంత విలువైన బంధము కుటుంబమే తల్లి కావచ్చు తండ్రి కావచ్చు పిల్లలు కావచ్చు భార్య కావచ్చు ఈ కుటుంబం ఎవరైతే ఉంటారో ఆ సంబంధానికి విలువిస్తాడు అతను ఆ ముఖ్యమైన సందర్భాల్లో కుటుంబంతో ఉండాలనుకుంటాడు అని ఆయన చెప్పినాడు అప్పుడు నాకు అనిపించింది ఓహో వీళ్ళు వాళ్ళ ప్రపంచం మొత్తం వాళ్ళ వాళ్ళ కుటుంబంతో స్టే హోం అనే నినాదం ఒకటి ఉంది కదండి భారతదేశంలో ఇచ్చింది అంటే ప్రపంచం మొత్తం స్టే హోమ్ అంటే వాళ్ళు వాళ్ళు ఇళ్లలో ఉండాలి వాళ్ళ వాళ్ళ కుటుంబంతో ఉండాలి వాళ్ళ వాళ్ళ పిల్లలతో ఉండాలి ఈ భార్య అందరితో ఉంటున్నారు కదా మేము కూడా ఈ కష్టకాలంలో ఇంత దుర్మార్గమైన కాలంలో మా ఇంట్లో మేము ఉండాలి మా పిల్లలతో మేము ఉండాలి నా భార్యతోనే ఉండాలి నా తల్లిదండ్రులతో ఉండాలి ఆరాటంతో ఆ కుటుంబ బంధాల మీద ఉన్న ఆరాటంతో వాళ్ళు కరోనా సరే అక్కడ పోయిన తర్వాత చచ్చినా సరే చచ్చేదేదో ఇంటికన్నా చచ్చిపోదాము మా వాళ్ళని చూసుకుంటూ ఉండచ్చు అనే ఆరాటంతో వెళ్తున్నట్టుగా నాకు ఈ ఇద్దరు నన్ను చాలా నిద్రపోని సోక్రటీస్ గారును సిగ్మెంట్ ఫ్రైడ్ గారు కాబట్టి ఇంత కష్టమైన సంక్లిష్టమైన కాలంలో మనుషుల సంబంధాలని దేంతో చూస్తాం మనం కుటుంబం అత్యంత విలువైన సంబంధం చూస్తున్నాము కానీ దీన్ని ఎట్లా చెప్పాలి అత్యంత దుఃఖం ఇది వందల కిలోమీటర్ల మనుషులు నడిచిపోవడం అనేది అసలు మనం ఊహించలేము ఈ దుఃఖాన్ని ఎట్లా చెప్పాలి ఈ ప్రపంచానికి ఎట్లా చెప్పాలి ఈ దేశానికి మన ప్రజలకి చెప్పాలి అనుకున్నప్పుడు అది దుఃఖం దుఃఖ రూపంలో ఉండాలి అది అని అనిపించింది మామూలుగా ఇప్పుడు తెలుగు వాళ్ళు ముఖ్యంగా తెలంగాణ వాళ్ళు దుఃఖపడతారు చాలాసార్లు తల్లులు ఏం చేయాలంటే మా అత్తలు కావచ్చు నానమ్మలు కావచ్చు అమ్మమ్మలు కావచ్చు తమ్మలు తల్లు వీళ్ళంతా ఆడవాళ్ళు ముఖ్యంగా ఆడవాళ్ళు ఏమైనా జరిగినప్పుడు దాని తలుచుకొని కొన్ని సంవత్సరాలు దుఃఖాన్ని వలపోస్తారు దూరం అయిపోయిన కొడుకు గురించో ఎప్పుడో చనిపోయిన భర్త గురించో ఎక్కడ దూరదేశంలో ఎక్కడికో ఇచ్చిన బిడ్డ గురించో తలుచుకొని వాళ్ళ బంధాన్ని తలుచుకొని వెక్కి వెక్కి ఏడిస్తారు వాళ్ళు ముఖ్యంగా తెల్లవారుజామున ఆడవాళ్ళు చాలా దుఃఖపడతారు ఇది నాకు గుర్తొచ్చింది ఆ దుఃఖం ఎట్లుంటుందంటే పల్లెటూర్లలో ఆడవాళ్ళు ఏడిస్తే ఊరు ఊరంత నిశ్శబ్దం అయిపోతుంది దుఃఖము మనుషుల్ని అంత వెంటాడుతుంది కాబట్టి ఆ దుఃఖము నేను ఆ రాగంలో అట్లా చెప్పాలనుకున్నా ఆ దుఃఖం తెలియాలి ప్రజలకు అనుకున్నప్పుడు నేను ఆ పాట చేసే సందర్భంలో నాకు పదే పదే గుర్తొచ్చింది వీరిద్దరితో పాటు ఆడవాళ్ళు దుఃఖాన్ని వలపోసే పద్ధతి నాకు నా మైండ్లోకి వచ్చింది బాగా అప్పుడు నేను ఏమనుకున్నా అంటే ఈ దుఃఖం శోక గీతం ఇది శోకంలో ఉండే శోకం శోకంలో చెప్పాలే కాబట్టి ఒకే పదాన్ని పదే పదే అనడము తర్వాత ఎక్కడో ఉన్న వాళ్ళని తలుచుకుంటూ తర్వాత ఫస్ట్ పర్సన్లో ఉండాలనుకున్నా అంటే ఒక సింగర్ ఒక మ్యూజిక్ డైరెక్టర్ లేదంటే ఒక మనిషి పాడుతున్నట్టుగా ఉండొద్ది ఇది ఎట్లా ఉండాలంటే ఆ రోడ్డు మీద తన కుటుంబం కోసం ఆరాటంతో కొన్ని వందల కిలోమీటర్లు దుఃఖంతో పోతున్న వ్యక్తులు పాడుకుంటే ఎట్లుంటుంది కాబట్టి అతను పాడుతూ వెళ్తున్నట్టే ఉండాలి కాబట్టి ఫస్ట్ పర్సన్లో ఈ పాటను నేను పాడినాను అన్నట్టు చాలామంది వాళ్ళు పాడుతున్న వీడియోస్ పెడతారు నేను నా వీడియో ఉండొద్దు అనుకున్న దీంట్లో ఎందుకు ఉండొద్దు అంటే పాడుతుంది ఎవరో తెలియద్దు ఎవరో ఆ దుఃఖపడుతు పోతున్న వ్యక్తులు పాడుతున్నట్టుగానే ప్రతి వాళ్ళు ఫీల్ కావాలనే ఉద్దేశంతో నేను ఆ ఆడియో ఒకటి చేసి దానికి విజువల్ చేసి మేము పెట్టినాను అన్నట్టు యాక్చువల్గా యూట్యూబ్ లో ఈ పాట చేస్తున్నప్పుడు నేను చాలా జాగ్రత్తలు తీసుకున్నాను అది ఆ దుఃఖం చేరడం అనేదే నాకు ప్రధానమే అది ఎట్లా చేరుతుంది అనే దాని మీద ఇప్పుడు ఉదాహరణకి దానికి బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఉండదు అసలు అంటే దానికి మ్యూజిక్ ఉండదు మ్యూజిక్ ఉండదు నిజానికి నేనే మ్యూజిక్ డైరెక్టరు నాకే సొంత స్టూడియో ఉన్నది నేను ఒక వంద సినిమాలకు సౌండ్ ఇంజనీర్ పనిచేసిన వ్యక్తిని అసలు మ్యూజిక్లోనే నేను ఈ సినిమా ఇండస్ట్రీలో పనిచేస్తున్నా అయినా దాని ఇంకా ఎలాంటి ఇన్స్ట్రుమెంటేషన్ ఉండొద్దు ఎందుకు అది సాధారణంగా మనుషులు ఏడుస్తున్నప్పుడు ఎట్లుంటుందో అట్లనే ఉండి అత్యంత సహజంగా ఉండాలని చెప్పి ఆ పాటని ఎలాంటి మ్యూజిక్ లేకుండా కూడా నేను దాన్ని రూపొంది చేయడం జరిగింది చాలా జాగ్రత్తగా ఇదంతా చెప్పాల్సిన అవసరం ఉంది కాబట్టి ప్రజలకి నేరుగా వాళ్ళ గుండెలకు తాకాలిది అని చెప్పి చాలా జాగ్రత్తలు తీసుకొని చేసిన పాట అండి అది ఆ పాట మీరు ఒక్కసారి పాడతారా మీరు పాడతాను పిల్ల జల్లా ఇంటికాడా ఎట్లా ఉండ్రో నా ముసలి తల్లి ఏమి వెట్టి సాదుతుందో పూట పూట చేసుకొని బతికే పూట గడవా ఇంత దూరం వచ్చినోళ్ళం దేశమేమో గొప్పదాయే మా బతుకులేమో మాయదారి రోగమొచ్చి మా మీద మన్ను ఓసే ఏమి బతుకు ఏమి బతుకు చెడ్డ బతుకు చెడ్డ బతుకు చెడ్డ బతుకు చెడ్డ బతుకు చెడ్డ బతుకు పేద రోగము కంటే పెద్ద రోగముందా అయిన వాళ్ళ కంటెద్ద అండముందా కష్టకాలము ఇంటి కాడా ఉంటే సారు కలిసిమెలిసి కళ్ళు గంజో తాగేటోళ్ళము ఇంటి కాడా దిల్లలాల కళ్ళ నిండా మెదలబట్టే ఇంటి దుఃఖమేదో తాగకుండా తరుమ బట్టే ఏమి చేతూ ఏమి చేతూ ఏమి చేతూ ఏమి చేతూ ఏమి చేతూ ఏమి అయ్యసారు ఇడిసి నడిసి నేను పోతసారు ఇంటికాడ పిల్ల జల్లా ఎట్లా ఉన్రో నా ముసలి తల్లి ఏమి పెట్టి సాదుతుందో ఇడిసి పెడితే నడిసి నేను సారు ఇడిసి పెడితే నడిసి నేను పోతసారు ఇదండి పాట మొత్తం చాలా హృదయాల్ని పిండేస్తే పాట అసలు మంది మీ పాట ద్వారానే చైతన్యం పొంది అందరూ రోడ్ల మీదకి వచ్చి వాళ్ళ కోసం రకరకాలుగా సేవా కార్యక్రమాలు చేపట్టారు హైదరాబాద్ మేడ్చల్ రోడ్లలో మిగతా చోట్ల కూడా అవును అవును మేడం నేను క్యాంప్ కూడా వెళ్ళి కలిసిన మేడం వాళ్ళందరినీ కూడా నాకు కొన్ని వందల వేల మెసేజ్లు పాట విన్న తర్వాత అంటే మేము ఆలోచిస్తున్న విధానం మారింది అసలు మనుషుల గురించి అసలు ఇంత ఘోరమైన పరిస్థితిలో ఉన్నామా అంటే కనీసం సాటి వాళ్ళ గురించి ఆలోచించలేనంత స్థాయిలో పడిపోయినామా అనేది చాలామంది బాధపడి చాలామంది మెసేజ్ చేసిరు మాట్లాడిరు నాతోని కనీసం నేను ఒక వాట్సాప్ ద్వారా మెసెంజరు ఫేస్బుక్ ఫోన్ ద్వారా కనీసం నేను ఏడు నుండి పదివేల మధ్యలో మా మందితో మాట్లాడుంటాను ప్రపంచం నలుమూలల నుండి మాట్లాడినారు నాతోని పొలిటీషియన్స్ కావచ్చు బిజినెస్ మ్యాన్స్ కావచ్చు సాధారణ మామూలు పనిచేసుకుని బతికే ప్రజలు కావచ్చు తర్వాత లిటరీ సర్కిల్లో ఉన్నారు కావచ్చు అకాడమిషన్స్ కావచ్చు వైస్ ఛాన్సలర్స్ కావచ్చు ఏమి చెప్పలేము అసలు మీకు పత్రికాధ్య ఎవరైనా సరే ప్రతి వాళ్ళు ఒక పాట ఇది అంటే ప్రతి చెప్పింది మనం మనుషులము సాటి మనుషులను మనం చూడాల్సిన అవసరం ఉంది వాళ్ళ వాళ్ళ దుఃఖానికి వాళ్ళ కర్మకు వాళ్ళని వదిలేదు అని చెప్పిన పాట సో అందుకే అంతలాగా అందరి గుండెల్ని కిందేసింది దాంతో పాటుగా కర్తవ్యోన్ముఖులను చేసింది ఈ పాట అందరు దాంతో పాటుగా మీ పేరు కూడా అంటే వాడవాడలా ఈ పాటతో పాటుగా మీ గురించి కూడా ప్రజలకి చాలా తెలుసుంది అసలు మీరు ఆదేశ్ రవి ఏం చేస్తారు ఏంటి ఇవన్నీ కూడా ఇంతకు ముందుకంటే మీరు వంద సినిమాలు చేసి ఒక ఎత్తి లాగా పాటే మొత్తాన్ని అసలు మీకు ఒక ప్రత్యేకమైన గుర్తింపుని ఇంకా అసలు ఒక శ్రీ శ్రీ తో సమానంగా మిమ్మల్ని ఈ రోజు నిలబెట్టింది అంటే ఈ పాట వెనకాల మీ పడ్డ తపన మీ స్పందించిన తీరు ఇవన్నీ కూడా ఉన్నాయని నేను భావిస్తూ మీ అభిప్రాయం అవును సాంగ్ వచ్చిన తర్వాత కొన్ని వందల వేల మంది జరిపోయింది ఇంటెలెక్చువల్ స్థాయికి లేదా ఒక మాస్ స్థాయికి తీసుకుపోయిన ఆ సందర్భం ఏంటంటే అంటే చాలా పెద్ద పెద్ద వాళ్ళు చాలా అకాడమిషన్స్ లిటరేరీ సర్కిల్లో ఉన్నవాళ్ళు పెద్ద పెద్ద రచయితలు పెద్ద పెద్ద గాయకులు లెజెండ్స్ ఆన్ పీపుల్ కూడా ఈ పాట గురించి మనసు పెట్టి ఇటువైపు ఆలోచించిన సందర్భాన్ని తీసుకొచ్చింది ఏంటంటే ఆంధ్రజ్యోతిలో కె శ్రీనివాస్ సార్ రాసిన ఎడిటోరియల్ అసలు ఆ ఎడిటోరియల్ రాంగానే అసలు చాలా విస్తృతమైన ఈ పాట పట్ల విపరీతమైన ఫాలోయింగ్ పెరిగింది ఆ గోరట్ ఎంకన్న గారు ఒక సందర్భంలో నేను ఫోన్ చేసిన మాట్లాడితే ఏమన్నారంటే ఆదేశ్ రవి అసలు మొత్తం ప్రపంచాన్నే దుఃఖంలో నెట్టినావు నువ్వు అంటే నువ్వు అంత చేసినావు రవి ఎవరు విన్నా ఏదో చేయాలని చెప్పి ఆరాటపడతారు ఏదో చేయాలి కదా మనము అనే ఒక అది అంత తీసుకొచ్చినప్పుడు కొన్ని సంవత్సరాలు అయిపోయింది ఇట్లా ఇట్లాంటి పాట జరిగి ప్రజలు విని ఇంతగా స్పందించి అది దాన్ని మనసులోకి తీసుకొని వాళ్ళ జీవితంలోకి తీసుకొని ఎదుటి గురించి ఆలోచించి అసలు కొన్ని సంవత్సరాలు అయిపోయింది నీ జీవితంలో ఎవరికి దక్కినంత గౌరవం నీకు దక్కింది నిజానికి ఎందుకంటే ఎడిటోరియల్లో నీ పాట రా కే శ్రీనివాస్ సార్ రాయడం అనేది నీ జీవితంలో నాకు దక్కిన అత్యున్నత గౌరవం అది అది నేను ఎన్నో సంవత్సరాలు కృషి చేస్తే తప్ప అది సాధ్యం కాదు ఎవరికి కానీ అయినా సరే ఎందుకు అంటే కొన్ని సంవత్సరాలు అయిపోయింది ప్రజలను ఈ స్థాయిలో ఒక పాట కలిచివేసి లేదా ఆలోచింపజేసి లేదా మనం మనుషులం కదా అని చెప్పి చాలా సంవత్సరాలు అయిపోయింది చాలా గొప్ప రవి నేను కూడా ఈ పాట విని ఏడ్చినాను అసలు ఇది ఈ పాట విని కదలకుండా ఉండని వాళ్ళు ఉండరు వాళ్ళు ఎంత కర్కోటైనా సరే ఈ పాట విని ఏడాల్సిందే ఏమైనా చేయాలనే ఆరోటం రావాలి అంత గొప్పగా చేసినప్పుడు దిస్ అ యూనిక్ మీకు భాష వాయిస్ పరంగా ట్యూన్ పరంగా ఇది చాలా కొత్తది కాబట్టి కొన్ని కోట్ల మందిని ఇది చేరింది సారు రాయడం అనేది నీకు నీ జీవితంలో అత్యంత గౌరవమైన విషయము దీనికి దక్కవలసిన కూడా ఉంది అని అన్నారు శ్రీనివాస్ ప్రస్తావించింది కాకుండా అవును మీ పాట గురించి తర్వాత శ్రీశ్రీ గారిని పోల్చుతూ ఆ సందర్భాన్ని అసలు అప్పటి సందర్భం ఇప్పటి సందర్భం ఎలా ఉంది ఏంటి ఎందుకు పోల్చాల్సి వచ్చింది మీరు శ్రీశ్రీతో ఎందుకు సమానంగా నిలిచారు ఈ రోజు అసలు నాకు ఇంకా సంతోషం విషయం ఏంటంటే ఇప్పుడు మాట్లా మాట్లాడుతున్నారు అనేది నాకు చాలా సంతోషం అనిపించింది మీరు చెప్పిన తర్వాత నేను దాన్ని వినడానికి ఎదురు చూస్తున్నాం చెప్పారు దేశమేమో గొప్పదాయే మా బతుకులేమో చిన్నవాయే మాయదారి రోగం మా బతుకు మీద మన్నో ఓసే ఏమి బతుకు ఏమి బతుకు చెడ్డ బతుకు చెడ్డ బతుకు కోటాను దుఃఖాలను కొంచులో నిలుపుకుని కవి గాయకుడు ఆదేశరవి ఆ పాట పాడాడు కరోనా కట్టడి ఆవిష్కరించిన ప్రవాస వేదనను అక్షరాలలోకి అనువదించిన గీతం అది ఇప్పటి సందర్భంలో మనం అమాయకత్వం నటిస్తున్న వెన్నట్టు అభినయిస్తున్న అనేక అభియోగాలను ఈ పాట వేదిక మీదకి తెచ్చింది భారతదేశ అభివృద్ధి వెనక దాచిపెట్టిన కోట్లాది శ్రమజీవులు లాక్డౌన్ వెంటనే రోడ్ల మీదకి వచ్చి తామరతంపరగా బయటపడ్డ కష్టజీవులు మన ప్రగల్భాలను పరిహసించారు మన గణాంకాలను వెకిరించారు పాలకుల ముందు ఊహించని ప్రశ్నగా నిలబడ్డారు పనిలేని చోట పరాయి చోట నిలువలేక బయలుదేరిన మహాప్రయాణాలు సమస్త వాహనాలని అపహసించాయి వేల మైళ్లు వందల మైళ్లు పసి పాపలు నెత్తిన బరువులు ఒకటే నడక పేద కంటే పెద్ద రోగం ఉందా అయిన వాళ్ల పెద్ద అండ ఉందా అని ఆ పాటలో సూక్ష్మం మన పాలకులకు ఏలికలకు తెలియకపోయింది కరోనా కాలంలో వలస కార్మికుల కష్టాలు చెప్పడానికి మీడియాలో శ్రీశ్రీ బాటసారి గీతాన్ని పదే ప్రస్తావిస్తూ వచ్చారు శ్రీశ్రీ బాటసారి పట్టణంలో పని కోసం ఇంటి నుంచి వెళ్లినవాడు ఆ బాటసారి కష్టాన్ని కవి బయటి నుంచి చూస్తూ అతని పట్ల సానుభూతితో రాశాడు కూటి కోసం కూలి కోసం పట్టణంలో బతుకుతామని బయలుదేరిన బాటసారికి ఎండగాస్తే వానం వస్తే ఎంత భయం వేస్తుంది ఎంత అవుతుంది అతన్ని తలుచుకుని పల్లెటూరులో తల్లి ఎంత కుమిలిపోతుంది అని నాటి ఒక బాటసారిని గురించి శ్రీశ్రీ ఆ రాశారు ఇవాళ రహదారుల మీద నడిచి వెళ్తున్న వాళ్ళని వాళ్ల పాదాలను చూపిస్తూ వాళ్ల నడకలను చూపిస్తూ ఎంత కష్టం ఎంత కష్టం అని మీడియాలో శీర్షికలు పెట్టారు ఒక దాదాపు ఎనభై సంవత్సరాల తర్వాత డెబ్బై ఎనభై సంవత్సరాల తర్వాత ఒక పాటకి ఇటువంటి ప్రాసంగికత రావటం అనేది చాలా దురదృష్టకరమైన విషయం ఆ ప్రాసంగికత అంటే ఈ ఎంత కష్టం ఎంత కష్టం ఎన్ని నాళ్లు గడిచినా కూడా ఆ కష్టం పోవట్లేదు కష్టం పోకపోగా ఆదేశ రవిలో ఆదేశరవి గొంతులో పలికిన మరింత కష్టం మరింత వేదన చప్పలాని వేదన ఇది పల్లె నుంచి పట్టణానికి వెళ్తున్న వలస కాదు పట్టణం మూసుకుపోతే మళ్ళీ తమ పల్లెలోకి వెనక్కి వెళ్తున్న తిరుగు వలస ఈ తిరుగు వలస అనేది ఒక స్టేట్మెంట్ లాంటిది జనాలు దండోపతండాలుగా లక్షల మంది కోట్ల వాళ్ళు మళ్లీ వాళ్ల పల్లెలకు వెళ్లటం అయిన వాళ్ల దగ్గరనే ఉంటామని సొంత ఇంట్లోనే కలో గంజో తాగుతామని అనుకోవడం అనేది ఒక స్టేట్మెంట్ ఆ స్టేట్మెంట్ ఆదేశరవి గొంతులో పలికింది తెలిపి చెప్పకుండానే ఒక్క విమర్శ చేయకుండానే వ్యవస్థ గురించి ఒక్క కఠినమైన మాట మాట్లాడకుండానే ఆదేశ రవి పాట మన అందరినీ బోన్లో ఆ పాట సక్సెస్ అయిందని అనుకుంటున్నాను కరోనా అనేది ఒక ఘట్టం ఓ చారిత్రక ఘట్టం రానున్న కాలంలో ఈ కాలాన్ని ప్రత్యేకంగా చెప్పుకుంటారు ఈ కాలంలో పుట్టిన ఈ పాటను కూడా అంతే ప్రత్యేకంగా చెప్పుకుంటారు ఇప్పుడైనా కాలపు ఉదయస్పందనని అక్షరాల్లో పలికించిన కవి ఎప్పుడూ నిలబడిపోతారు అందుకే ఈ సందర్భాన్ని మహాకవి శ్రీశ్రీతో కలిసి ఆ దేశంలో ఆ సహపంక్తి అనేది విశేషమైందని యువకులతో కలిసి తనకంటే చిన్నవాళ్లతో కలిసి నడవటం వాడని శ్రీశ్రీకి చాలా ఇష్టమని మనం చెప్పుకోవచ్చు కరోనా నేపథ్యంలో ఎన్నో పాటలు వచ్చాయి వైరస్ గురించి అది తీసుకొస్తున్న ముప్పు గురించి దానివల్ల కలిగిన అనేక ఇబ్బందుల గురించి మొత్తంగా లాక్డౌన్ గురించి చాలా మంది చాలా పాటలు రాశారు ఈ పాటలు అన్నింటిలోకి ఒక ప్రత్యేకంగా ఆదేశరవి పాట నిలబడింది ఆదేశరవి గొంతులో ఆదేశరవి అక్షరంలో ఏం ప్రత్యేకత ఎందువల్ల ఆ పాట ఇంతమందిని కదిలించింది ఇన్ని కన్నీళ్లకు కారణమైంది నేను అనుకుంటాను ఆదేశరవి గొంతులో ఆ వేదన ఉంది విన్నవాళ్ళని కదిలించి నిలదీసి గుండెను పిండేసి ఒక నేర భావనను కలిగించగలిగినంత అందుకే ఆ పాట విన్నప్పుడు దుఃఖించని శ్లోత ఉండడు ఆదేశరవి తానే వలస కూలీగా వలస తన గొంతులో ఉత్తమ పురుషులో పలికించాడు అందుకే ఆ మమేకత అనేది ఆ పాట మొత్తంలో ఆ నెమ్మదిగా పాడే ఆ పాటలో ఆ వేదనతో పాడే పాటలో కనిపిస్తుంది చాలా ఒక నిస్సహాయమైన ఈ దేశం అభివృద్ధిని ఈ దేశం అన్నిటినీ ఖాతరు చేయని ఒక మనుగడ కోసమే మాత్రమే ప్రయత్నిస్తున్న ఒక కష్టజీవి నిష్ఠూరం కష్టజీవి నిర్వేదం నిస్సహాయత అన్ని కూడా ఆ పాటలో పలికాయి ఈ దేశంలోని మహా రహదారులను చతుర్భుజులను మహాభవనాలను ప్రాజెక్టులను నిర్మించిన వాళ్ళు ఏమీ అక్కర్లేదు విడిచిపెడితే నడిసిపోతా సారు అని అంటున్నాడంటే మనం ఎక్కడో ఎక్కడో ఈ దేశం అభివృద్ధి గమనం చాలా విపరీతమైన ఒక పొరపాటులోకి వెళ్లిపోయిందని గుర్తిస్తాం నాకు చాలా సంతోషం కరెక్ట్ చెప్పాలంటే చిన్నతనం నుండి కె శ్రీనివాస్ సారు గుడిలం రఘునాథం సారు ఇట్లా నాకు ఇష్టమైన కవులలో వీళ్ళు ఉంటారు బాగా రఘునాథం సార్ దగ్గర నేను పెరిగినాను వాళ్ళందరు సమకాలీకులు కె శ్రీనివాస్ సారు రఘునాథం సారు త్రిపురనేని శ్రీనివాసు తర్వాత సింగిరెడ్డి నారాయణ రెడ్డి గారు శివకుమార్ గారు ఇట్లా చాలామంది ఉన్నారు వీళ్ళందరు నేను నేను చదువుతూ పెరిగినాను నాకు చాలా సంతోషం నేను ఫోన్ చేసినప్పుడు నేను ఆ విషయం చెప్పిన సార్కి చెప్తే అవునా మా రఘు స్టూడెంట్ వా అది నాకు చాలా సంతోషము నిజానికి నువ్వు ఎవరో నాకు తెలియదు ఈ పాట అంటే నేను నేను కలిసిన సందర్భాలు లేవు అసలు ఒకటి ఒకటి రెండుసార్లు లేదు ఎవరితోనూ వెళ్ళి మన మల్లెపల్లి సాంబశివన్న ఉంటాడు సాంబశివరావు ఈ పాట పట్ల చాలా స్పందించిన రు ఆయన టీవీ నైన్ పంపించండి చేసిండ్రు ఆయన ఆ సాంబన్నతో ఒకసారి వేయినాం వెలి ప్రేమలు సాంబన్న టీవీ నైన్లో ఎపిసోడ్ చేస్తున్నప్పుడు ఒకసారి సీన్సార్తో మాట్లాడిపోయినప్పుడు దాని మ్యూజిక్ డైరెక్టర్ నేను వెలి ప్రేమలకి బ్యాక్గ్రౌండ్స్ కోరినీ చేసినాను ఆ సందర్భంలో కలిసినాను చెప్పినా నాకు గుర్తు లేదు ఆయన అయితే మాట్లాడితే చాలా సంతోషపడ్డారు ఆయన చాలా సంతోషం గద్దర్ గారు గోరట వెంకన్న గారి తర్వాత అంత స్థాయిలో ప్రజల మీద ప్రభావం చూపించిన పాట రాసినావు నువ్వు పాడినావు మొత్తం మొత్తం సమాజమే విస్మరించిన విషయాన్ని నువ్వు నెత్తికెత్తుకొని పాడి వాళ్ళందరూ దాటి వైపు చూడడం చేసినావనేది చాలా గొప్ప విషయం చాలా అద్ అత్యున్నతమైన సామాజిక బాధ్యత నువ్వు నీ జీవితంలో అని నన్ను మెచ్చుకున్నారాయన నాకు చాలా సంతోషం అనిపించింది కొన్ని సందర్భాలు వచ్చినప్పుడు ఆదేశరవి ఏమంటాడు ఈ సందర్భంలో అని సమాజం ఎదురుచూసే అవకాశం ఉన్నది ఎందుకంటే ఈ పాట అంతగా ప్రజల కోట్లు కొన్ని లక్షల కోట్ల మంది జీవితాల్లోకి పోయింది కాబట్టి సందర్భం వచ్చినప్పుడు నువ్వు చెప్పాల్సిన బాధ్యత నీకున్నది అది నువ్వు మర్చిపోవద్దు ఒక పౌరుడిగా మన బాధ్యత అదే అని చెప్పినారు మీకు సాహిత్యం పట్ల సంగీతం పట్ల అభిమానం కానీ ఆకర్షణ కలగడానికి కానీ తీసిన సంఘటన అంటే చిన్నతనం మా ఫాదర్ కమ్యూనిస్ట్ గా ఉండేవారు ఆయనలో సిపిఎం పార్టీలో పనిచేసినారు ఆయన నా చిన్నతనం ఆయన బాగా పాడతారు మేడం ఆయన బుర్రకథలు చెప్పేవాళ్ళు నాటకాలు వేసేవాళ్ళు మా నాన్న కమ్యూనిస్ట్ గా ఉన్నప్పుడు ఏంటంటే ఆయన పనిచేసే వాళ్ళు కాదు పార్టీలు తిరిగేది విపరీతమైన పేదరికం ఉండేది మా కానీ మా ఇంట్లో మధ్యాహ్నం అన్నం ఉంటుందా లేదు తెలియదు రాత్రి మీరు తింటారా లేదో తెలియదు కానీ మా ఇంటికి పేపర్ వచ్చేది ఎవరి ఇంట్లో లేని నా చిన్నప్పుడు నేను ఎవరికి పేపర్ వచ్చేది తెలియదు నాకు ఎంత ఆస్తి సరే మా ఇంటికి పేపర్ వచ్చేది ఎందుకంటే మా నాన్న చేయడం వలన వాళ్ళు పేపర్ వేసేవాళ్ళు ఆ పేపర్ చదవడం అనేది చదవడం ఎట్లా అలవాటు అనేది చాలా మేజర్ ఇన్సిడెంట్ మా ఫాదర్ దానికి కారణం మీ జీవితంలో ఫాదరు లేదా మీకు కలిసిన వ్యక్తులు ఎంత మీ మీద ఎంత ప్రభావం చూపిస్తారు అనేది ఆ ఇన్సిడెంట్ నాకు నా జీ నాకు అప్పుడు నేను ఫిఫ్త్ క్లాస్ చదువుతున్నాను ఇప్పటికీ నేను చదువుతున్నట్టు నాకు తెలియదు అంటే పుస్తకాలు చదవడం కానీ నాకు గుర్తులేదు ఆడుకోవడమే తప్ప పిల్లలతో మన అంటే స్నేహితులతో ఆడుకోవడము ఇదే మొత్తం ఉండేది ఒక్కరోజు ఏం జరిగింది అంటే సండే రోజు నేను పొద్దున పోయి క్రికెట్ ఆడుతూ ఉన్నా ఆడి ఆడి ఆడి నేను ఈ సాయంత్రం టైంలో వచ్చిన ఇంటికి ఆరు ఏడు గంటల టైంలో నిజానికి మా ఇంట్లో వాళ్ళు పొద్దుంతా వెతికి నా కోసం ఒక గ్రౌండ్ ఇంకో గ్రౌండ్కి ఆ గ్రౌండ్ ఇంకో గ్రౌండ్కి అట్లా మ్యాచ్లు ఆడితేనే ఉన్నాం ఏం పట్టించుకో అప్పుడు నేను వచ్చిన తర్వాత నాకు బాగా ఆకలి అవుతుంటే నేను అన్నం తినడానికి ప్రయత్నించినట్టు అన్నం పెట్టుమని మా అమ్మను కానీ మా వదినల్ని వాళ్ళందరినీ అడుగుతున్నాను ఇంట్లో ఉన్న ఆడవాళ్ళందరినీ అడుగుతున్నా అన్నం పెట్టినకు ఆకలి ఎవరు పట్టించుకుంటలేరు ఎందుకంటే అందరు కోపంగా ఉన్నారు అంటే కోపం అంటే అది పొద్దున్నంత ఎటువైనా నువ్వు అంటే వాళ్ళు వెతికి వెతికి వెతికి ఉన్నారు కాబట్టి ఎవరు స్పందించలేరు అప్పుడు నేను ఏడ్చిన ఏడుస్తున్నాడు ఆకలి అన్నం పెట్టినని ఏడుస్తూ ఉంటే మా నాయన నన్ను పిలిచినాడనట్టు రవి ఎందుకు ఏడుస్తున్నావు ఒకసారి రా అంటే నేను పోయినా అది నాకు ఆకలి బాగా అవుతుంది అన్నం పెట్టి ముందే నాకు ఆకలి ఆయన ఏమడి నువ్వు పొద్దున పొద్దున ఎప్పుడు పోయినావా అడిగిండి ఆయన పొద్దున పోయినా అని సరే పోయేటప్పుడు తినిపోయినావా ఏమన్నా అన్నాడు అంటే తినలేదన్నా మరి పగటిళ్ళు వచ్చినవా అంటే పగటి అంటే మధ్యాహ్నం వచ్చినవా అంటే రాలేదన్న పోనీ మరి పగటిల్ తిన్నావా అన్నాడు తినలేదన్న మరి పొద్దున్న తినలేదు పగటిల్ తినలేదు కదా ఇప్పుడు ఈ పొద్దుక తినపోతే ఏమన్నా అవుతుందా అన్నాడు అంటే లేదు నాకు ఆకలి అవుతుంది అంటే గో రవి నువ్వు పొద్దున తినిపోలేదని చెప్పి ఇంట్లో అందరూ నీ కోసం తిరిగిర్రు ఎక్కడది ఎక్కడున్నావని అరే పిల్లవాడు పగటిలు కూడా రాలేదు తినడానికి మరి ఎక్కడ వేయండు ఎట్లా ఆకలి అయితే చెప్పి నీ ఎక్కడ తిరిగినా కూడా ఏ గ్రౌండ్లో కూడా నువ్వు లేవు ఇప్పుడు వచ్చేమో నువ్వు ఆకలి అన్నం పెట్టమంటావు ఇది కరెక్టే నాని అని అన్నాడు ఆయన అంటే నేను అవన్నీ కాదు నాకలైతుందంటే నేను నిన్ను ఏమంటలేను ఇంకో ఇంకో ఇంట్లో అయితే కొడతారు బాగా మనల్ని ఇంత ఆ టెన్షన్ పెట్టినవు అసలు పొద్దున తటి పోయినవు అని చెప్పి నిన్ను ఏమంటలేను ఇగో ఇగో ఈరోజు సండే ఈ పేపర్లో ప్రజాశక్తి పేపర్ ఇచ్చిండు ఆయన ఈ పేపర్లో రెండో పేజీలో ఒక కథ ఇచ్చారు ఆ కథ చదివి దాని ఆన్సర్ చెప్పి అన్నం తినమన్నాడు అంటే నేనేమన్నా నాకు ఆకలి అవుతుందంటే నేనేమంటలేను రవి నేను ఈ కథ చదవడానికి రెండు నిమిషాలు పడుతుంది అర్థం చేసుకోవడానికి ఒక ఐదు పది నిమిషాలు పడుతుంది ఓపికతోని నువ్వు ఈ కథ చదివి నాకు ఆన్సర్ చెప్పు అన్నం దీని అంతే డిస్కషన్స్ ఏమి పెట్టద్దు నాతో అన్నాడు ఈ నేనేం చేయాలని చెప్పి ఆ ఖాతా రెండు సార్దైన మూడు సార్దిన నాలుగు సార్దిన ఐదోసారికి నాకు ఆన్సర్ తెలిసింది తెలంగాణని అసలు నా ఆకలి ఎక్కడ పోయింది ఏమేం తెలియదు నాకు నేను చాలా సంతోషంగా మా నాన్న దగ్గర పోయి ఇది కదా ఆన్సర్ అని అన్నా అంటే ఆయన నవ్విండి ఆయన నవ్వి ఆ అదే ఆన్సర్ ఇది పేపర్ మీద రాసి పెట్టుకో రేపు పోస్ట్ కార్డ్ తీసుకొచ్చి ఇగో ఇక్కడ అడ్రస్ ఇచ్చిరు కదా ఈ అడ్రస్ కి ఈ ఆన్సర్ రాసి పోస్ట్ చెయ్యి చాలా బాగా అవ్విన ఒక బాగుంది నన్ను సరే అన్న దీని పోన్నాడు ఆయన అప్పుడు నేను ఇక మా ఇంట్లో నాకు అన్నం ఆకలి లేదు ఇక అంత సంతోషం అవును నిండిపోయింది కడుపు అది నెక్స్ట్ సండే నా పేరు పేపర్ లో వచ్చింది ఫిఫ్త్ క్లాస్ లో ఒక పది మంది పేర్లు వేసారు ఆన్సర్ చేసిన వాళ్ళ పేర్లు ఈ కథకి ఆన్సర్ చేసిన పిల్లలు అని పేర్లు వేసి నా పేరు దిడ్డి రవీందర్ రామకృష్ణపురం ఐదవ తరగతి అని వాళ్ళు నేను మండే రోజు ఆ పేపర్ తీసుకుని మా స్కూల్ పోతే హెడ్ మాస్టర్ వీళ్ళందరు పిలిచినారు నన్ను అది హై స్కూల్ అరే నీ పేపర్లో వచ్చిందట నీ పేరు పేపర్లో వచ్చిందట అంటే నేను చెప్పేది ఎప్పుడు ముప్పై సంవత్సరాల క్రితం అనుకోండి అప్పుడు పేపర్లో వచ్చిందంటే ఆశ్చర్యం ఆ సంతోషంతో నాకేమైపోయిందంటే నాకు చదవడం అలవాటు అయింది అంటే ఆ కథల్లో ఉన్న మజా న్యూస్ చదవడము పుస్తకాలు చదవడంలో మజ నాకు మా నాయన అట్లా చెప్పింది అన్నట్టు నిజానికొకరు ఇంకొకరు అయితే రెండు దెబ్బలేసి ఇంకోసారి పోతావా పోవా అని అడిగి పంపించటోళ్ళే కానీ మా ఫాదర్ చేసింది ఏంది ఆ సందర్భంగా నేను చెప్తే వింట కాబట్టి తప్పని పరిస్థితుల్లో నేను ఆ కథ చదవడం నాకు నేర్పించే కథలు చదవడము కథల పట్ల లిటరేచర్ పట్ల ఒక ఒక ఇంట్రెస్ట్ని క్రియేట్ చేసింది మాకు అట్లా ఏమైపోయింది మా ఇంట్లో చాలా పుస్తకాలను అప్పటిదాకా నేను చదవని వాడిని చదవడానికి స్టార్ట్ చేసిన ఎంతో లోపే మీకు నేను ని మ్యాక్సిమ్ గోర్కిని టాలిస్టైని లెనిన్ని స్టాలిన్ని అందరు చదివినా ప్రీతంగా చదవడమే చదవడమే పని ఇంటర్మీడియట్ వచ్చే టైం వరకే నేను ఊళ్ళో ఉన్న గొప్ప గొప్ప పుస్తకాలు అంటే ఇప్పుడు మీకు స్పాటకస్ కావచ్చు ఏడు తరాలు కావచ్చు ఇవన్నీ కూడా చదివిన అట్లా నాకు లిటరేచర్ మీద విపరీతమైన కాంక్ష తీసుకొచ్చిన సందర్భం అది అన్నాడు ఇక్కడ నుండి చదవడం చదవడం చదవయితే నాకు ఇంటర్మీడియట్లో ఏమైందంటే అప్పటికే ప్రఖ్యాత కవి గొప్ప వ్యక్తి గుడియాలం రఘునాథం సార్ మాకు తెలుగు లెక్చరర్గా వచ్చినారు ఇంత చదివి నేను నాకు నేను అనుకుంటేనే కరెక్టా కాదా ఇంత చదువుకున్న సాహిత్యం వాళ్ళు ఇట్లాంటి కొంచెం రేరు బాగా నేను నాకున్న దానికి నేను వెతుకుతున్నప్పుడు నాకు ఆయన కనబడ్డాడు ఆయన నా ఆయన అద్భుతంగా పాడతాడు ఎంత అందంగా పాడతాడంటే మనం చెప్పలేము ఆన తర్వాత నేను తండ్రిలాగా ఒక కొడుకులాగా నేను బతికిన వ్యక్తి గుడిగాలం రఘునాథం సారు నన్ను అట్లా పెంచినారు జీవితంలో దేనికి ఇంపార్టెన్స్ ఇవ్వాలి దేనికి ఇవ్వద్దు దేని పట్టించుకోవాలి దేన్ని పట్టించుకోవద్దు మొత్తం ప్రపంచంలో మానవ జీవితం ఏంది అనేది నాకు చెప్పిన ఒక గొప్ప వ్యక్తి నేను మాట్లాడుతున్న ప్రతి మాట నేను ఆలోచించే ప్రతిదీ అన్నీ కూడా ఆయన ద్వారా నాకు వచ్చినాయి ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్లో నేను ఉన్నప్పుడు ఆయన ఫోర్త్ పర్సన్ సింగులర్ వచ్చింది అది నాకు పరిచయం అయిన తర్వాత అది నాకు ఇచ్చిరానే నీకు పోయిటరీ ఇష్టం కదా ఇది చదువును నేనప్పుడు ఆయన అడిగిన ఫోర్త్ పర్సన్ అంటే థర్డ్ పర్సెంట్ ఉంటారు కదా సార్ థర్డ్ పర్సన్స్ ఉంటారు ఫస్ట్ పర్సన్ సెకండ్ పర్సన్ థర్డ్ పర్సన్ ఉంటుంది ఫోర్త్ పర్సన్ ఎవరైనా అడిగినా అంటే మొత్తము ప్రపంచము అన్ని సంస్థలు వ్యవస్థలు ప్రభుత్వాలు మనుషులు ఆలోచించని ఒక పర్సన్ ఉంటాడు ఈ ప్రపంచం మొత్తం నెగ్లెక్ట్ చేసిన ఒకటి ఉంటది అదే పోర్త్ పర్సన్ మనం జీవితంలో మనం వాళ్ళ గురించి పాడాలే వాళ్ళ గురించి రాయాలి అని నాకు చెప్పిన సార్ అది ఇరవై సంవత్సరాల కింద ముచ్చట చెప్తున్నా అది నాకు ఈ పాట రాస్తున్నప్పుడు వెంటాడింది పోర్టు పర్సన్ సింగులర్ అనే తోట వైకుంఠం బొగ్గుతో వేసిన బొమ్మలు నన్ను వెంటాడినాయి అంటే ఎవరు పట్టించుకొని ఈ వందల కిలోమీటర్ నడిచిపోతున్న అత్యంత దుఃఖంతో నడిచిపోతున్న ప్రజల గురించి రాయవలసిన అవసరం ఉన్నది అని నేను ఆ పాట రాసిన మేడం పాడినా లిటరేజర్లో నాకు మొత్తం ఇచ్చింది మా సంపత్ ఉంటాడు గుడియాలం రఘునాథం సారు తర్వాత నేను చాలా మంది ఇక్కడ ఇప్పుడు కవి సిద్ధార్థ ఎంఎస్ నాయు కవి ఎంఎస్ నాయుడు మల్లపల్లి సామశివరావు అన్న వీళ్ళందరితో తిరుగుతాను నేను ఇక్కడ అట్లా నాకు లిటరేజర్ మీద సర్కిల్ మీద బాగా ఇవన్నీ వచ్చిన జీవితంలోకి పాడడానికి ప్రధాన కారకులు మాత్రం మా నాయన తర్వాత గుడియాలం రఘునాథం సారు అట్లా నేను ఈ పాటని పాఠం వచ్చింది తర్వాత నేను నేర్చుకున్నాను లోకల్ నేర్చుకున్నాను శాస్త్రీయ పరంగా తర్వాత డిఎఫ్ టీ కోర్సు చేసినాను సౌండ్ ఇంజనీరింగ్ లో చాలా పనులు చేసినా ఇవన్నీ దానికి సౌండ్ ఇంజనీర్ గా మీరు సేవించిన సినిమాల్లో మీకు నచ్చిన సినిమాలు సౌండ్ ఇంజనీర్ అంటే మ్యూజిక్ డైరెక్టర్ చేసిన అంటే సాంగ్ రికార్డు చేయడం ఇట్లా నాకు ఇప్పుడు మన రమణ గోకుల సార్తో నేను టూ ఇయర్స్ వర్క్ చేసిన యోగి అన్నవరం ఇట్లాంటి సినిమాలు పనిచేసిన నేను తర్వాత మిక్కీజే మేరతో నేను ఎక్కువ పనిచేసిన చక్రి చక్రి గారితో పనిచేసిన అనూప్తో పనిచేసిన ఎవరితో పనిచేసినప్పటికీ మిక్కీ గారితో చేసిన సినిమాలు నాకు చాలా ఇష్టం ఆ పాటలు ఆ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇప్పుడు లీడర్ ఇప్పుడు శేఖర్ కమల గారు లీడర్ సినిమాకి నేను మిక్కీ గారి సౌండ్ ఇంజనీర్ దాని బ్యాక్గ్రౌండ్ స్కోర్ చాలా అద్భుతంగా ఉంటుంది ఆ పాటలు తర్వాత కొత్త బంగారు లోకానికి కూడా నేను పనిచేసిన మిక్కి గారి దగ్గర ఆ పాటలు కూడా నాకు చాలా ఇష్టం అట్లా ఎక్కువ నేను ఎంజాయ్ చేసింది అంటే మిక్కి జయ మేయర్ గారి వర్క్స్ ఎక్కువ ఎంజాయ్ చేసిన చాలా నేను చేసినాయి నేను చేసిన సినిమాలో ఆ పాటలు ఎక్కువ నేను ఆ పాటలు ఆయన చేస్తున్న బ్యాక్గ్రౌండ్ స్కోర్ కావచ్చు ఇదంతా కూడా చాలా ఇష్టం బాగా తర్వాత నేను మహానటికి నేను పనిచేయలే కానీ దాని బ్యాక్గ్రౌండ్ స్కోరు అది అదంతా కూడా నాకు చాలా ఇష్టం ఉంది బాగుంది మిక్కి జయ మేయర్ వర్క్ చాలా ఇష్టం నాకు ఆయన ఏ సినిమా వర్క్ చేసినా అది నేను చాలా ఇంట్రెస్టింగ్ నేను చూసే ప్రయత్నం చేస్తే ఎందుకంటే చాలా వినూత్నంగా ఉంటుంది ఆయన కంపోజిషన్ అంతా కూడా అది బాగా ఇష్టం నాకు మిక్కితో పనిచేసిన సినిమాలు చాలా ఇష్టపడ్డా నేను సినిమా ఇండస్ట్రీలో మీకు బాగా నచ్చిన మ్యూజిషియన్ కూడా మిక్కితే అంటారు అంటే మీరు చేసిన వాళ్ళలో నేను చేసిన వాళ్ళల్లో వండర్ఫుల్ హ్యూమన్ బీయింగ్ అసలు హైలీ ప్రొఫెషనల్ అసలు చాలా అద్భుతమైన వ్యక్తి అని అంటూ అసలు మనము సినిమా పరంగా కాదు నేను చెప్పేది వ్యక్తులుగా చూసినప్పుడు కూడా నేను చూసిన నేను నేను ట్రావెలర్గా బతికినా నేను ఒక బైరాగ్గా తిరిగిన ఈత కొట్టడానికి కొన్ని సంవత్సరాలకి ట్యాంచాలా చోట్ల తిరిగిన నేను అసలు ఆరేడు సంవత్సరాలు తిరిగిన కొన్ని వందల మందిని చూసిన నేను జీవితంలో చాలా మంది చూసిన విస్తృతమైన జీవిత అనుభవం ఉన్నది నాకు మిగతా అందరికంటే నా నేను అనుకుంటాను ఒక కోటిలో ఒక్కరు కూడా నా బతికుండరు నేను అంత స్వేచ్ఛగా బతికినాను ఇంతమందిని కలిసినప్పటికీ నేను గొప్ప గొప్ప వ్యక్తులను కలిసిన ఇప్పుడు గుడియాలం రఘునాథ్ సార్ లాంటి వ్యక్తులను కలిసిన మా నాయనను చూసిన చాలామందిని చూసిన నేను కానీ సినిమా ఇండస్ట్రీలో మిక్కిని చూసిన తర్వాత ఓకే మనము అసలు నాకు అద్భుతంగా నచ్చిన వ్యక్తి అన్నట్టు సంగీతం ఎట్లా ఉంటుందో మనిషి కూడా అట్లే ఉంటాడు చాలా కూల్ పర్సన్ హైలీ మెచ్యూర్ పర్సనాలిటీ బాగా ఇష్టం తర్వాత మ్యూజిక్ పరంగా అంటే ఎంఎస్ విశ్వనాథం గారు చాలా ఇష్టం నాకు బాగా తర్వాత రహమాన్ సార్ రెహమాన్ సార్ అంటే పిచ్చి రహమాన్ చాలా ఇష్టం బాగా కాలేజ్ డేస్ చదువుతున్నప్పుడు ఇక్కడ తర్వాత కూడా చాలా ఇష్టం బాగా అంటే బాగా అన్నట్టు అసలు సౌండ్ ఇంజనీర్ శిక్షణ ఎందుకు తీసుకోవాలనుకున్నారు అంటే ఇది ఇది ఏంటంటే నేను లిటరేచర్ చదువుతున్న టైంలో ఏమైందంటే అసలు చెలంకారని వీళ్ళందరూ చదువుతున్నప్పుడు వాళ్ళందరూ నన్ను నిద్రపోనే చాలా తిరగడం అలవాటైంది బాగా ఒక ఒక సంచారిగా నేను ఈత కొట్టడానికి కొన్ని నెలలు సంవత్సరాలు చాలా చోట్ల తిరిగినాను వెన్నెలలో మీకు చలికాలంలో వెన్నెల్లో అర్ధరాత్రి మీరు నీటిలో ఈదితో ఉంటే అంత అద్భుతమైన జీవితము నేను చూడలేను అది నాకు చాలా సంతోషాన్ని ఇచ్చింది అసలు అట్లా కొన్ని వందల రోజులు వందల వెన్నెల రాత్రులు నేను గడిపిన ఆ సందర్భంగా నేనేమనుకున్నా అంటే అసలు జీవితంలో పనే చేయద్దు పని చేయొద్దు జీవితం అంతా పని చేయడానికే టైం అంతా ధారపోయద్దు బాగా తిరగాలి ప్రపంచం అంతా నదులు సముద్రాల దగ్గర నీటి ప్రాంతంలో బతకాలి ఈత ఈ ప్రకృతిలో బతకాలి నేను ఈ ప్రపంచం అంతా అని బాగా తిరుగుతున్న రోజులవి అప్పుడు నేను పీజీ చేస్తున్నా అయితే తర్వాత ఏమైందంటే అక్కడ నుండి నేను గోదావరి మంతని అనే ఒక ఊరు ఉంటుంది కరీంనగర్ జిల్లాలో మంతని అని పురాణాల్లో మంత్రగిరి అంటారు కింద గోదావరి ఉంటుంది ఆ పురాతనమైన పట్టణంలో ఉండాలి ఆ గోదావరిలో ఈత కొట్టాలనే దాని మీద ఒక వన్ ఇయర్ నేను గోదావరిలో ఈత కొట్టడానికే మంతనిలో ఉన్నా ఆ సందర్భంలో నన్ను చాలామంది ఒక పిక్చర్ లాగా అనుకునే వాళ్ళంటు మనుషులు బతుకుతారా అసలు అంటే చదువుకోవడం ఈత కొట్టడం చదవడం ఈత కొట్టడం ఇదే పని వేరే పని అని లేదు నాకు అయితే ఎక్కడికి వెళ్తే అక్కడ పని చూసుకునేవాడిని పని డబ్బులు సంపాదించడం అనేది ఆ పేదరికంలో పెరిగిన కాబట్టి నాకు డబ్బులు సంపాదించుకోవడం మస్ట్ అన్నట్టు అందుకని ఏ ఊరికి పోయినా కూడా అంటే నా సిద్ధాంతం ఎట్లుండే ఇప్పుడు మీకు పొద్దుంతా పని చేస్తే నెలకి ఒక ఆ టైంలో నేను చెప్పేది ఒక ట్వంటీ ఇయర్స్ బ్యాక్ అనుకోండి పొద్ంతా పని చేయడం ఒక త్రీ ఇస్తారు కదా అయితే అది ఓన్లీ రోజు రెండు గంటలే పనిచేసి త్రీ థౌజండ్ ఫోర్ థౌజండ్ ఎట్టదా పనిచనేది ప్లాన్ ఎందుకంటే పొద్దున తిత కొట్టాలి కదా కాబట్టి అప్పుడు నేను ఏం చేసేవానంటే నేను కామర్స్ స్టూడెంట్ కాబట్టి థియేటర్స్కి థియేటర్లలో ఈ ఫర్టిలైజర్లలో కిరాణా షాపులలో బట్టల షాపులలో అకౌంట్స్ రాసేవాడిని లెడ్జర్స్ రాసేటాను అన్నట్టు అది సాయంత్రము వన్ ఒక వన్ అవర్ టూ అవర్స్ మాత్రమే పని ఉంటుంది ఆ రిసెప్షన్ రాస్తే వాళ్ళు సీఏకి ఇచ్చుకుంటారు అన్నట్టు అదే ఆ డెబ్యూటీ క్రెడిట్స్ రాయడం అయితే అట్ల అట్లా బతికిన తర్వాత నాకేమనిపిస్తుందంటే ఇప్పుడు ఈ సరే నదులు చెరువులు అన్నీ ఈత కొట్టినాము ఇప్పుడు సముద్రం దగ్గర ఉండాలి సముద్రం ఉంటే ఆ సముద్రంలో ల్యాండ్ క్రూజర్స్ ఉంటాయి పడవలు కాబట్టి అట్లాంటి సముద్రంలో అట్లాంటి పడవల్లో ప్రయాణం చేయాలి వీలైనప్పుడు సముద్రంలో దూకాలి ఈత మళ్ళీ వచ్చి పడవ ఎక్కాలి ఆ పడుకుంటే ఆ కింద అనంతమైన జలము పైన అనంతమైన చుక్కల ఆకాశం వీటి మధ్యలో బతకాలని చెప్పి నాకు కోరిక పుట్టింది యాక్చువల్గా అంటే సముద్రం దగ్గర ఉండాలి అంటే సినిమా ఇండస్ట్రీకి నేను ఎందుకు వచ్చినా అని చెప్పడానికి ఈ కథ అని చెప్పాల్సి వస్తుంది సినిమాకు రావాలని చెప్పి నాకు ఎప్పుడు అనిపించలేదు తిరగడమే నా ప్రపంచం ఇప్పుడు రావ లి చదువుకోవడం పొయిటరీ పిచ్చి చదువుకోవడం అన్ని పుస్తకాలు నా దగ్గర ఎక్కువ నాతో ఉన్న పుస్తకాల్లో ఎక్కువ నాతో ఉన్న పుస్తకము హోంవర్డ్ ఫాస్ట్ రాసింది స్పాటకస్ నాకు పోయిట్స్ కంటే రచయితల కంటే కంటే నాకు తత్వవేత్తలు చాలా ఇష్టం పిచ్చి నాకు బాగా ఇష్టమైన వాళ్ళు సోక్రుటి సుక్రు బాగా పెద్దనే ఇష్టం నాకు అందరికంటే అతని పుస్తకం అతని జీవిత చరిత్ర అతని జీవిత విశేషాలు అతను చెప్పిన అవన్నీ నాతో ఉండేటి వాటి చదువుకుంటూ నేను ఈ ప్రపంచం అయితే తిరుగుతూ ఉండేవాళ్ళు అప్పుడు తెలంగాణలో సముద్రం లేదు అప్పుడు ఆంధ్రకు పోవాలి ఆంధ్రలో ఆంధ్ర అంటే అప్పుడు వైజాగ్లో ఆంధ్ర యూనివర్సిటీ ఉంటుంది యూనివర్సిటీ సముద్రం పక్కన ఉంటుంది అప్పుడు నేను సముద్రం దగ్గర ఉండాలంటే నాకున్న పేదరికానికి దానికి నేను రూములు తీసుకుని ఉండలేను తర్వాత నా శక్తి కూడా నా చదివే నేను బాగా చదువుతాను అకాడమిక్ అది అని నేను చాలా క్లేవర్ స్టూడెంట్ నేను నేను నేను సివిల్స్ కొడతా అని చెప్పి నన్ను అందరూ ప్రొఫెసర్లు లెక్చరర్లు అందరు కూర్చోబెట్టి చెప్పేవాళ్ళు అరే రవి ఎందుకు ఇట్లా తిరుగుతావు నువ్వు కొంచెం గట్టిగా కూర్చుంటే సివిల్సే కొడతావు నువ్వు లేదంటే గ్రూప్ వన్ గ్రూప్ కొడతావు నువ్వు కొంచెం చదువుకో ఏదైనా ఉద్యోగం సంపాదించు అంటే అతని నీ జీవితంలో ఉద్యోగమే చేయద్దనుకుంటున్నా నన్ను మీరు ఉద్యోగం చేయమంటారు ఏందని చెప్పి నేను తప్పించుకొని తిరిగేవాని బాగా ఆ టైంలో సరే ఇప్పుడు ఎంకామ్ చేస్తున్నాం కదా ఆంధ్ర యూనివర్సిటీ పోవాలంటే అక్కడ సీటు కొట్టాలి ఆంధ్ర యూనివర్సిటీలో సీటు కొడితే వాళ్ళు మనకు హాస్టల్ ఇస్తారు తిండి పెడతారు చదువుకోవచ్చు సముద్రంలో ఈత కొట్టచ్చు అది ఇస్ అ ప్లాన్ అయితే ఇది ప్లాన్ అంటే అంటే ఒక రూమ్ ఉంటుంది తిండి పెడతారు ఒక కోర్సు చదువుకోవచ్చు ఈత కొట్టచ్చు కోరిక కూడా నెరవేర్చు తర్వాత పెద్ద పెద్ద పడవల్లో ప్రయాణం చేయచ్చు చాలా చోటు ఆ బంగాళాఖాతం సముద్రంలో తిరగచ్చు మనం ఆ వెన్నెల్లో ఆ బీచ్లో తిరగచ్చు ఆ సముద్రం ఈత కొట్టచ్చు ఇది యాక్చువల్ లైఫ్ దేశకాచారి తెలంగాణ రాసిన దాంట్లో దేశికాచారి ఉంటాడు సముద్రం పక్కన బతుకుతూ ఉంటారు వాళ్ళు దాంట్లో దేశికాచారి నాకు చాలా ఇష్టం తర్వాత మీకు అల్లం శేషగిరి రావు కథల్లో చీకటి కథలో డిబిరి ఉంటాడు డిబిరి గాడన్ ఉంటాడు వైజాగ్ అలంశేషిగిరావు సార్ నాకు చాలా ఇష్టం ఆయన కథలు వేట కథలు మొత్తం వేట కథలు ఉంటాయి నేను ఈ ఈ సంచారిగా బైరాయిగా తిరుగుతున్నప్పుడు అవి నాకు చాలా ఉపయోగపడ్డాయి అంటే అవి ఎట్లా తిరగాలి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలని చాలా ఉంటాయి దాంట్లో మెటీరియల్ ఉంటుంది బాగా అదొకటి దాంట్లో డిబిరిగాడు ఉంటాడు సంచార జాతి సంబంధించిన వాడు చాలా ఇష్టం నాకు మళ్ళా కాబట్టి అట్లా బతకాలని చెప్పి నేను వైజాగ్ పోవాలను ఒక ప్రొఫెషనల్ కోర్సు సీట్ సంపాదిస్తే సముద్ర దగ్గర ఉండొచ్చు అక్కడ ఎంత తిరిగి వచ్చినా కూడా మనం మనం ఉండడానికి పడుకోవడానికి ఒక ఒక హాస్టల్ ఉంటుంది మనకు అని చెప్పి అప్పుడు నేను లాస్ ఎట్ రాసిన ఇప్పుడు ఆంధ్ర యూనివర్సిటీలో సీట్ రావాలంటే ఎంత ర్యాంక్ రావాలి స్టేట్ ర్యాంక్ అంటే ఫోర్ హండ్రెడ్గా వస్తే అక్కడ సీట్ వస్తుందని చెప్పినారు అప్పుడు నా స్టేట్ ర్యాంక్ ఫిఫ్టీన్ ఏమో నేను స్టేట్ ర్యాంక్ కొట్టినా అయితే అప్పటికి నేను మా అమ్మ దగ్గరికి పోక ఒక సంవత్సరం అవుతుంది అప్పుడే సరే ఇప్పుడు నేను వైజాగ్ పోయినా అనుకో సముద్రం దగ్గర పోతే ఇప్పుడు నేను నది దగ్గర చెరువుల దగ్గర ఉంటేనే సంవత్సరం అయింది నేను ఇంటికి పోక ఇప్పుడు నేను సముద్రం దగ్గర పోతే ఏ దేశం పోతునో తెలియదు ఎక్కడ పోతునో తెలియదు మరి మరి మా అమ్మని చూడక ఆమెతో ఒక నెల రోజులు గడిపి మళ్ళీ బయలుదేరితే ఏ రెండు మూడు సంవత్సరాల క్రితమో తెలియదు అని చెప్పి ఆమెతో గడపడానికి నేను మా ఊరికి పోయినా అంటే మంచిరాళ్ళ దగ్గర మా ఊరు రామకృష్ణపూర్ అక్కడ పోయినప్పుడు నేను మా ఇంటికాడు ఉన్నప్పుడు ఈ ఈ ఆంధ్ర యూనివర్సిటీ అడ్మిషన్ నోటిఫికేషన్ మిస్ అయినా నాకు తెలిసి నా జీవితంలో నేను మొదటిసారి ఏడ్చిన సందర్భం అది నేను ఎప్పుడు నాకు అసలు ఏడడం నాకు అసలు ఇష్టం ఉండదు ఏడ్చిన బాగా ఎందుకంటే నోటిఫికేషన్ మిస్ అయినా నేను ఇంత ప్లాన్ చేసి సముద్రం దగ్గర ఉండాలని ఇంత కోరికతో నేను చేస్తే ఆ నోటిఫికేషన్ మిస్ అయినా అని బాధలో ఏడ్చిన నేను ఏడితే మా కుటుంబం అంతా కూడా ఎందుకు ఎడతాను అని అడిగి వాళ్ళకి తెలియ అర్థం కాలేదు నేను చెప్పేది వాళ్ళకి దీనికోసం ఎవడైనా ఏస్తాడా అనిపించింది చాలా సింపుల్ విషయం దానికోసం ఎవడే ఏడుస్తాడా ఇంకో యూనిసిటీ ఎక్కడైనా పోయి అంటే యూనివర్సిటీ కూడా తెలియదు మా ఇంట్లో ఎవరికి యూనివర్సిటీ ఒకటి ఉంటది దాని చదువు తెలియదు మా ఇంట్లో మా కుటుంబానికి మా అమ్మ గిట్లా అయితే నేను అప్పుడు మన స్నేహితులంతా బలవంతం మీద నన్ను ఉస్మాన్ యూనివర్సిటీలో చేర్పించారు అరే ఎవరు ఎంతో మంది ట్రై చేస్తారు ఉస్మాన్ యూనివర్సిటీలో చదువుకోవాలని చెప్పి నీకు ర్యాంక్ వచ్చి అందులో సీట్ ఎత్తదంటే పోనంటే వెళ్ళింది అని చెప్పి బలవంతంగా చేర్పించిన తర్వాత నేను అక్కడ కూడా తిరుగుతూ ఉన్నా పోయేట్స్ అందరితో తిరుగుతున్నా ఆ టైంలో నాకు అనుకోకుండా లాస్ట్ సెకండ్ ఇయర్లో మ్యారేజ్ అయింది నేను పెళ్లి చేసుకోవద్దు జీవితం అంతా అనుకున్న వ్యక్తిని ఇద్దరు దగ్గర పోవడం వలన నేను తిరగడం లేకపోవడం వలన ఆ సందర్భంగా నాకున్న మైండ్ మైండ్ స్టేటస్కి నాకు సెకండ్ ఇయర్లో పెళ్ళి అయింది పెళ్ళి అయిన తర్వాత ఒక పని చేయాల్సిన అవసరము నాకు ఏర్పడ్డది జీవితంలో ఒక నిలకడగా ఉండి ఒక పని చేయాలి నెలవారి డబ్బులు సంపాదించాలి కుటుంబం ఒకటి ఉంటుంది వాళ్ళకు సంబంధించిన అంటే ఒక స్థిరమైన జీవితం ఉండే సందర్భం నాకు వచ్చింది జీవితంలో అప్పుడు నేను మరి నేను వేరే పనులు చేయలేను ఎందుకంటే నాకు ప్రతి పని విసికే బోరు అసలు ఇట్లా రోజు ఒకేలాంటి జీవితము నాకు ఇష్టం లేదు అప్పుడు నేను సినిమాలకు రావాలనుకున్నాను అప్పటిదాకా నాకు తెలియదు నాకు రావాలనే కోరికేం లేదు నాకు సినిమా అయితే అంటే ఒక పని కూడా ఎట్లుండాలి నా ఉద్దేశంలో ఒక మనిషి ఒక ఐదు సంవత్సరాలు ఒక పది సంవత్సరాలు లేదా పదిహేను సంవత్సరాలు ఇరవై సంవత్సరాలు చేస్తే ఆ పని ఆ మనిషిని ఈ ప్రపంచానికి పెద్ద స్థాయిలో పరిచయం చేయాలి ఇట్లాంటి పని కావాలి అంటే ఒక మనిషి ఎంత స్థాయి కన్నా ఒక పని కావాలి ప్రపంచంలో నా దృష్టిలో రెండే పనులు అంత స్థాయికి ఏ మనిషి ఎంత స్థాయికన్నా పోగలిగే రెండు పనులు ఉన్నాయి అదొకటి పాలిటిక్స్ ఒకటి సినిమాలు సరే పాలిటిక్స్ అనేది మనకు కాదు మనం కాబట్టి ఏం చేయాలి సినిమాలకు పోవాలి నాకు సంగీతం తెలుసు సాహిత్యం తెలుసు రాయడం తెలుసు పొయిటరీ తెలుసు ఇవన్నీ తెలుసు కాబట్టి సినిమాలకు పోతే రోజు ఒకేలాగా ఉండదు జీవితము కొన్నిసార్లు పాటలు పనిచేయచ్చు కొన్నిసార్లు డబ్బింగ్లో పనిచేయచ్చు కొన్నిసార్లు పాడవచ్చు మీరు కొన్నిసార్లు యాక్ట్ చేయొచ్చు చాలా భిన్నమైన కళలు ఇక్కడ ఉంటాయి కాబట్టి బోరు కొట్టకుండా ఉంటుంది తర్వాత అక్కడ కొన్ని లక్షల కోట్ల మందికి చేరే సాధనము సినిమా మనం చెప్పాలనుకున్నట్టు ఈ సినిమాల్లో చెప్పచ్చు ఆ సినిమాల్లో మాంద్యం ద్వారా ప్రజలకు చేరవ కావచ్చు మనం విజువలైజేషన్ మనం ఏదైతే అనుకుంటామో అవన్నీ చెప్పొచ్చు అనే ఉద్దేశం తర్వాత పని కూడా చాలా బోరు కొట్టని పని అది రోజు డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటుంది కాబట్టి మనకు బోరు కొట్టదు అనే దాని మీద నేను ఈ రావాలనుకొని అప్పుడు నేను నా భార్యతో మాట్లాడి నా బావమరిది ఉంటాడు అనుమయ్య అనితో చర్చించి డైరెక్టర్ కావాలనుకుంటున్నా సినిమాల్లో కానీ ఇట్లా పోతే తిండికి ఇబ్బంది అవుతుంది సినిమాల్లో అంత తొందరగా అవకాశాలు రావు డబ్బులు ఎవరు ఇవ్వరు కాబట్టి ఒక టెక్నీషియన్గా సినిమా ఇండస్ట్రీకి పోతే ఆ పని చేసుకుంటూ డబ్బులు సంపాదిస్తూ సినిమాల్లో ఉండి మనం చెప్పాలనుకునే చెప్పొచ్చు అని ఒక ఐడియాతోని అప్పుడు నేను సౌండ్ ఇంజనీర్గా సినిమా ఇండస్ట్రీకి ఎంటర్ కావాలని చెప్పి ఆ లా తర్వాత నేను అప్పుడు చెన్నై వెళ్ళి అప్పుడు నాకు అయిన ఖర్చు ఫోర్ ల్యాక్స్ అది చాలా పెద్ద ఇన్స్టిట్యూషన్ అది ఎస్సీఏఈ అంటే సౌండ్ ఆఫ్ ఆడియో ఇంజనీరింగ్ అనే ఒక సంస్థ అది ఆస్ట్రేలియా బేస్డ్ సంస్థ ఇండియాలోని నెంబర్ వన్ ఇన్స్టిట్యూషన్ అది టూ థౌజండ్ నేను ఆ కోర్సు చేసి సౌండ్ ఇంజనీర్గా ఇండస్ట్రీకి వచ్చిన సినిమాల్లో అందరు పడే బాధలు నాకు తెలియవు ఫైనాన్షియల్గా ముఖ్యంగా ఎందుకు తెలియదు అంటే నేను రావడం రావడమే రమణ గోకులతో పనిచేయడం స్టార్ట్ చేసిన కాబట్టి నా పేమెంట్స్ గాని నాకు వచ్చే జీతం గాని ఇవన్నీ కూడా చేసే సినిమాలన్నీ కూడా పెద్ద స్థాయిలో ఉంటాయి కాబట్టి నేను ఫైనాన్షియల్గా ఇక్కడ సినిమాల్లో అందరు ఎదుర్కొన్నంత పేదరికము కష్టాలు నేను ఎదుర్కోలేదు నేను ఒక్క గంట కూడా వన్ అవర్ కూడా ఖాళీ లేకుండా గడుపుతున్నా ఇప్పటికీ అంత బిజీ సౌండ్ ఇంజనీర్గా నేను గడిపిన తర్వాత నేను డైరెక్టర్ కావాలనే ఉద్దేశంతో ఫోర్ ఇయర్స్ బ్యాక్ నేను పర్సనల్ ఇంజనీర్గా చేయడం మానేసి ఒక స్టూడియో తీసుకొని నాకు వీలైనప్పుడల్లా దానిలో పని చేసుకుంటూ కథలు రాసుకుంటూ కథలు చెప్పే ప్రయత్నాల్లో తిరుగుతున్నాయి మేడం యాక్చువల్గా డైరెక్టర్ కావాలనే ప్రయత్నాల్లో ఉన్నాయి ఇప్పుడు నేను అట్ల నేను సినిమాలకు రావడం జరిగిందన్నట్టు వైజాగ్ కనుక నేను పోయి ఉంటే ఆ సముద్రం దగ్గర కనుక నేను పోయి ఉంటే నాకు తెలిసిన నేను ఇప్పుడు ఏ తేమ్స్ అనేది వడ్డునో ఏ నైలున్నది వడ్డున్నో ఈత కొట్టుకుంటూ ఆ పురాతన పట్టణాల్లో జీవించేవాడిని నాకు సినిమాకి ఏమాత్రం సంబంధం లేని వ్యక్తి నేను ఇది ఇది యాక్చువల్గా దాని వలన నేను సినిమాలకు వచ్చిన సినిమా నేను వృత్తిగానే చూస్తాను మేడం అందరి లెక్క సినిమా లేకపోతే జీవితం లేదు నాకు ఇట్లాంటివి ఏమీ లేవు లిటరేచర్ లేకపోతే జీవితం లేదని చెప్తే తప్ప సినిమా లేకపోతే జీవితం లేదని నేను చెప్పాను పోయిటరీ లేకపోతే జీవితం లేదు అది ఉంది నాకు నేను ఇప్పటికీ నాకు నచ్చిన ఇప్పుడు చిత్రకొండ గంగాధర్ నాకు అత్యంత సన్నిహితుడు నాకు బాగా ఇష్టమైన పోయిట్ నే మేము కలిసి జీవించినము ఒక సందర్భంలో మేము నలభై రోజులు అల్లనేరుడి పళ్ళు తినే బతికినాం ఓన్లీ అల్లనేరుడి పళ్ళు తిని బతికినాం మేమిత్రం అప్పుడు మీ లాలో నేను ఉస్మాని క్యాంపస్లో లాలో ఉన్నప్పుడు అంటే అదొక పిచ్చి డబ్బులు సంపాదించవచ్చు కొనుక్కొని తినచ్చు కానీ ఇప్పుడు ఎందుకు పనిచేయాలా అసలు ఇది ఇట్లా ఉండాలినా ఇట్లుంటే ఏమైతుంది జీవితం అదొక పిచ్చి క్యాంపస్లో నేను ఉన్నప్పుడు తన నాతో ఉన్నాడు ఉస్మాని యూనివర్సిటీలో పెద్ద చెట్లుంటాయి అల్లనేరుడి చెట్లు పక్కనే నా రూమ్ ఉండేది ఈవెన్ నైన్టీ లాలో అప్పుడు వాళ్ళు మెస్సు బంద్ చేసినారు సమ్మర్లో మెస్సు బంద్ చేస్తే అందరు ఇంటికి పోయినారు నేను పోలేదు అతను కూడా నాతో ఉన్నప్పుడు ఉంటే మీ ఇద్దరం ఆ పొద్దున్న లేచి ఆ అల్నేర దులుపుకొని అవి తిని బతికేవాళ్ళం అంటే జీవితంలో అన్ని ఏరియాని టచ్ చేసినాం తను తర్వాత సూసైడ్ చేసుకొని చనిపోయినాడు గంగాధరు అది చాలా బాధాకరం ఆయన పోయిటరీ నాకు చాలా ఇష్టం ఇప్పటికీ రాత్రి అయితే చదువుకొని పోయిటరీ చదువుకొని సొకటిస్ చదువుకొని నిద్రపోతాను నేను కాబట్టి జీవితంలో పోయిటరీ కానీ తత్వవేత్తలు లేకపోతే సొకటిస్ లేకపోతే జీవితం లేదని చెప్పగలం కానీ సినిమా లేకపోతే అందరు లెక్క సినిమా లేకపోతే నాకు జీవితం లేదు ఇట్లా అంటే నేను చెప్పను అదొక వృత్తిలో భాగం కిందన చూస్తా దాన్ని అందరికంటే మెరుగ్గా ఎట్లా చేయాలి అని చూస్తా కానీ అదే జీవితం కాదు అంటే నేను ఎందుకు చెప్తున్నా చాలా మంది సినిమాల్లో పనిచేసే వాళ్ళు నా జీవితం అని చెప్తా ఉంటారు అంటే అది నాకు బాగా నవ్వుస్తుంది ఎందుకు నవ్వుతుంది అంటే సినిమా జీవితం ఎట్లయితే సినిమా వేరే జీవితం వేరు అన్నట్టు అసలు మన సౌండ్ ఆపర్చునిటీస్ అంటారు నిజానికి ఒక భిన్నమైన రంగాల్లో రాణించాలి అంటే మనకు తెలిసిన వృత్తులే కాకుండా చాలా గమ్మతైన వృత్తులు ఉంటాయి మేడం ప్రపంచంలో చాలా మంది చూసుకోరు టీచరు లెక్చర్ ఇవే వృత్తులు అనుకుంటారు కాదు ఐలాండ్ ని చూసుకోడానికి ఒకటి కావాలి వాడికి సాలరీ ఇస్తారు వాళ్ళు వెళ్ళిస్తారు అన్ని థైలాండ్ లో ఉండాలి వాళ్ళ ప్రాపర్టీని కాపాడాలి నాకు గమ్మత్ అనిపించింది అది చాలా మంచి జాబ్ కదా అట్లా భిన్నమైన జాబ్స్ ఉంటాయి ప్రపంచంలో దాంట్లో సౌండ్ ఇంజనీర్ జాబ్ ఒకటి సినిమాల్లో వచ్చే ప్రతి సౌండ్ని రికార్డ్ చేసేవాడు దాన్ని వినడానికి శ్రావ్యంగా లెవెల్స్ చేసేవాళ్ళు అన్ని అన్ని ఇన్స్ట్రుమెంటేస్ని మిక్సింగ్ అంటే అన్ని కొన్ని వందల ఇన్స్ట్రుమెంట్స్ని మిక్స్ చేసి ఒక రూపాన్ని తీసుకొచ్చి మనకి వినిపించేవాడు సౌండ్ ఇంజనీర్ సౌండ్ ఇంజనీర్ జాబ్ అంటే చాలామంది ఏమనుకుంటారు అంటే సినిమాలో మాత్రమే ఉంటుంది ఈ జాబ్ అనుకుంటారు కాదు వాళ్ళు ఎఫ్ఎంలలో పని చేయొచ్చు ఎఫ్ఎంలలో పనిచేస్తారు వాళ్ళు లైవ్లో పనిచేస్తారు లైవ్ కాన్సర్ట్స్ చాలా ముఖ్యం ఇప్పుడు ఇప్పుడు పెద్ద పెద్ద వాళ్ళు ఇన్స్ట్రుమెంట్స్ ప్లేయర్స్కి సంగీతకారులకి ఎంత విలువిస్తారో అంతకంటే ఎక్కువ విలువిస్తారు సౌండ్ ఇంజనీర్కి ఎందుకంటే వీళ్ళు ఏం ప్లే చేసినా ఏం పాడినా అది కరెక్ట్గా చేరాలంటే సౌండ్ ఇంజనీర్ చేతిలో ఉంటుంది టెక్నికల్గా వీళ్ళు హైలీ చాలా ఇంపార్టెంట్ వ్యక్తులు తర్వాత ఇంకొక మీకు గమ్యత చెప్తాను నాతో చదువుకున్నవాడు క్లైవ్ ఫెర్నాండేస్ అని వాడు గోవా వాడు ఇప్పుడు న్యూజిలాండ్లో న్యూజిలాండ్ నుండి యుఎస్కి వెళ్ళే ఒక ల్యాండ్ క్రూజర్లో వడసౌండ్ ఇంజనీర్ ఆ పడవలో వాడు సౌండ్ ఇంజనీర్ అంటే పెద్ద పెద్ద పడవలలో ఓన్ థియేటర్స్ ఉంటాయి అందులో ప్రయాణం చేసే వాళ్ళు బోరు కొట్టకుండా లైవ్ కాన్సర్ట్స్ ఉంటాయి వాళ్ళంతా కలిసి పాడుకోవడం ఇవన్నీ జరుగుతూ ఉంటాయి వాటి మేనేజ్ చేయడానికి వాడు దాంట్లో సౌండ్ ఇంజనీర్ పనిచేస్తాను పే చేస్తారు కూడా మనీ కూడా చాలా ఎక్కువ ఇస్తారు తర్వాత ఇప్పుడు ఇప్పుడు మీరు ప్రసులు పుకొట్టి పేరు విన్నారా విన్నాను రెండు ఆస్కర్ అవార్డులు గెలుచుకున్నాడు ప్రపంచంలో ఇప్పుడున్న అత్యంత సౌండ్ డిజైనర్ అంటే ఇప్పుడు సౌండ్ ఇంజనీర్ లో సౌండ్ డిజైనింగ్ కూడా విభాగం అంటే ఒక మార్కెట్ లో మీరు మార్కెట్ ని క్రియేట్ చేసి మార్కెట్ లో ఏ సౌండ్స్ ఉంటాయి వాటిని క్రియేట్ చేసే వాళ్ళు డిజైనర్స్ ఇప్పుడు ఉదాహరణకు జురాసిక్ పార్క్ లో మీకు డైనోసరు అరుపుకు సంబంధించిన సౌండ్ ని క్రియేట్ చేసింది సౌండ్ డిజైనర్స్ అంటే ఈ సౌండ్ ఇట్లుంటది అని క్రియేట్ చేసేవాళ్ళు అంటే సౌండ్ క్రియేటర్స్ సౌండ్ మిక్సర్స్ సౌండ్ ని మేనేజ్ చేసేవాళ్ళు లెవెల్స్ ని మేనేజ్ చేసేవాళ్ళు రికార్డ్ చేసేవాళ్ళు వీళ్ళంతా సౌండ్ సౌండ్ విభాగానికి సంబంధించిన వాళ్ళు కాబట్టి చాలా చోట్లది ఈ పని ఉంటది ఓన్లీ సినిమాలే కాదు సినిమాల్లో అత్యంత ముఖ్యమైన ఇప్పుడు డిటిఎస్ మిక్సింగ్ అంటారు మీకు ఐడియా ఉందిగా ఫైవ్ పాయింట్ వన్ మిక్సింగ్ డిటిఎస్ మిక్సింగ్ ఇవన్నీ కూడా ఫైనల్ మీకు ఇప్పుడు భారతదేశంలో రాయమణ్ గారు ఒక సందర్భంలో ఏం చెప్పారంటే నా పాటలు సక్సెస్ కావడానికి నాతో సమానంగా నేను గౌరవించే వ్యక్తి నా సౌండ్ ఇంజనీర్ హెచ్ శ్రీధర అని చెప్పాడు రాయమన్ సారే చెప్పిండు అంటే అంత విలువ ఉంటుంది అన్నట్టు కూడా బాగుంటాయి వీళ్ళకి మిగతా వాళ్ళతో పోలిస్తే మిగతా వాళ్ళతో పోలిస్తే తర్వాత గౌరవం చాలా ఉంటుంది ప్రతి వాళ్ళు సారాన్ని పిలుస్తారు టెక్నీషియన్ గౌరవం ఇవన్నీ కూడా చాలా ఉంటుంది ఇంత పెద్ద డైరెక్టర్ అయినా కూడా సారాన్ని పిలుస్తాడు అంత గౌరవం చూపిస్తారు పిల్లలు ఒక డిఫరెంట్ అంటే ఒక మజా లైఫ్లో ఒక మజాని ఎంజాయ్ చేయొచ్చు ఒక మజా చూడాలి మనము అనుకుంటే ఈ వెరైటీ వెరైటీ జాబులు చేస్తే మంచిది దాంట్లో సౌండ్ ఇంజనీరింగ్ జాబులు చాలా వెరైటీ జాబ్ మీకు అసలు బోర్ కొట్టదు మీరు డబ్బింగ్ చేయచ్చు పాటలు రికార్డ్ చేయచ్చు అసలు సంగీతం వినవచ్చు మంగళంపల్లి బాల మురళీకృష్ణ సార్ పాడుతూ ఉంటే ప్రేక్షకులకి అందించడానికి ఒక సౌండ్ ఇంజనీర్ ఉంటే ఆ ఎంత అదృష్టవంతుడై ఉంటాడు ఇప్పుడు బాలుసారు పాడుతుంటే ఒక సౌండ్ ఇంజనీర్ దాన్ని రికార్డ్ చేస్తా అది ఎంత మజా చేయొచ్చు మనం ఎంత ఎంజాయ్ చేయొచ్చు ఇప్పుడు హరిహరన్ సార్ పాడతాడు ఇప్పుడు వచ్చిన కొత్త సింగర్లు ఎవరు పాడినా కూడా మజా అనిపిస్తుంది బాగా ఆ లెవెల్స్ని మేనేజ్ చేయడం అంతా కూడా చాలా అద్భుతమైన జాబ్ అది బోర్ కొట్టదు నిజానికి కాబట్టి ఈ జాబ్ని ఎన్నుకోవచ్చు తర్వాత దీంట్లో రాబడి కూడా ఎక్కువ ఉంటుంది మిగతా వాళ్ళకంటే గౌరవం ఉంటుంది దాంతోపాటు ఎప్పుడు వర్క్ ఉంటుంది దీనికి తర్వాత చాలా విభాగాల్లో సౌండ్ ఇంజనీర్స్ పనిచేస్తారు రేడియోలలో ఎఫ్ఎంలల్లో టెలివిజన్ ఛానళ్ళల్లో పెద్ద పెద్ద లైవ్ కాన్సర్ట్స్లల్లో పెద్ద పెద్ద బ్యాండ్స్ ప్రతి బ్యాండ్కి ఒక సౌండ్ ఇంజనీర్ ఉంటాడు ఆ దాని కింద ఒక పది మంది పనిచేసే వాళ్ళు ఉంటారు కాబట్టి వెన్నుకోవచ్చు పిల్లలు క్రియేటివ్ సైడ్ వెళ్లాలి ఒక క్రియేటివ్ మైండ్ ఉన్న పిల్లలు దీన్ని వెన్నుకోవచ్చు చాలా అద్భుతం చాలా చాలా ఇప్పుడు సౌండ్ ఇంజనీర్ అవ్వాలంటే ఎంపీసీ బైపీసీ తీసుకోవాలా ఎవరైనా అవ్వచ్చు ఇప్పుడు ప్రభుత్వం సంబంధించిన ఇప్పుడు మీకు ఉదాహరణకు నేషనల్ అది పూనాలో ఉంది కదా ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా తర్వాత చెన్నైలో ఉన్న అడిఆర్ ఇన్స్టిట్యూట్ ఇవన్నీ వెంటే మీకు సైన్స్ బ్యాక్ గ్రౌండ్ ఉండాలి కానీ ఇప్పుడు నేను నేను చదివింది కామర్సు నేను వెళ్ళి నేను చేస్తున్న పని సౌండ్ ఇంజనీర్ అంటే ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్లో ఇవి సంబంధం లేదు నిజానికి నాకున్న అనుభవం ప్రకారం సైన్స్ బ్యాక్గ్రౌండ్ అవసరం కూడా లేదు దీనికి ఎందుకంటే ఆల్రెడీ మీరు ఒక కోర్స్ నేర్చుకుంటారు సాఫ్ట్వేరు ఆ సాఫ్ట్వేర్లో చాలా చెప్తారు వాళ్ళు దాంట్లో చదువుకోవచ్చు మీరు సైన్స్ మా ప్రాథమికమైన సైన్స్ సౌండ్ ఏంది సౌండ్ ట్రావెల్ ఎట్లుంటుంది ఇవి ఇవి మామూలుగా టెన్త్ లోపే మనం చదువుకుంటాం మనం కాబట్టి పెద్దగా ఇబ్బంది ఏమి కాదు అదే మేడం సంత ముగిసింది అందరూ ఇళ్లకు మళ్ళారు ఒక్కసారి మీరు పాడండి నిజానికి అది కాకినాడ కే నాగేశ్వరరావు గారు అని ఒక డెబ్బై ఎనభై సంవత్సరాల కింద పాడిన పాట రవీంద్రనాథ్ టాగూర్ గారిది చలంగ్ గారు తెలుగులో ట్రాన్స్లేట్ చేస్తే దాన్ని ఆయన పాడినారు అసలు మొత్తం నేను ఎన్ని పాటలు విన్నప్పటికీ నా జీవితంలో పాట అంత సుందరంగా అంత గొప్పగా ఒక మనుషులను వశపరచుకునేంత స్థాయిలో ఉంటుందని నాకు మొదటి అనుభవం ఆ పాట అది విన్నప్పుడు నేను నేను నేను క్యాంపస్లో ఉన్నప్పుడు నేను లా చేస్తున్నా ఎంఎస్ నాయుడు అని నా ఫ్రెండు నాకు ఆ పాట ఇచ్చిండ్రు ఇది విను రవి అంటే నేను విని బాగా ఏడ్చినా అంత ప్రభావం చూపించింది ఆ పాట నాకు నేను ఏమైనా పాటలు ఏదైనా చేయాలనుకున్నప్పుడు పాడాలనుకున్నప్పుడు ఆ పాట పాడుతా నేను చాలా అంటే చాలా చెప్పలేండి ఇక నేను మొత్తం నా జీవితం అంతా వెంటాడుతున్న పాట అదే ఇప్పుడు నేను ఈ ఈ దుఃఖాన్ని పాడినా అంటే దానికి మూలము నాకు తెలిసి అది నన్ను కొంత ఈ పాటకి నన్ను నెట్టిందని అంతా ప్రభావం చూపించిన పాట నా మీద నేను పాడతా నాగేశ్వరరావు గారు పాడితే గంటసాల గారు వీళ్ళందరూ కూర్చొని వినేవాళ్ళట అంత అద్భుతమైన గొంతు అయితే అది ఒక హార్మోనియమే ఉంటుంది మేడం ఆ పాట ఇది శృతి సంతముగిసిమ సకలో అందరూ ఇళ్ళకోమల్లారు సంతముగిసిందిలే సిందిలే సకలో అందరూ ఇళ్ళకు మల్లారు బాట వంతన కూర్చొని పడవనే నడుపుతూ పోయే నిన్ను చూస్తూంటాను సంతముగిసింది సందమ సకలు అందరూ ఇళ్ళకు మల్లారీతరచాపైని సూర్యాస్తమయ రే కమెరుస్తూ నీతర చేపని సూర్యాస్తమయ రేఖమెరుస్తూ నల్లని నీటిని దాటుతూ చుకాని పట్టుకొని మౌనంగా నిలుచున్న నీ ఆకారము చూసి ఆగిపోతాను పోతాను ముగిసింది సందమశకలో అందరూ ఇల్లకూ మల్లారు బాట వంతన కోచని పడవని నడుపుతూ పోయే నిను చూస్తూ ఉంటాను సంతముగి చెందిలే సందమశకలో అందరూ ఇళ్ళకు మల్లారు చాలా ఇష్టం మీరు మీ మీ విలువైన సమయాన్ని స్కూల్ రేడియోకి ఇచ్చినందుకు మీ ఇంటర్వ్యూ ఇచ్చినందుకు మరోమారు మీకు ధన్యవాదాలండి చాలా సంతోషం నాకు కూడా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 మా బతుకు మీద మన్ను ఓసే ఏమి బతుకు ఏమి బతుకు చెడ్డ బతుకు చెడ్డ బతుకు చెడ్డ బతుకు చెడ్డ బతుకు